శ్వరో గురాత్తి మూర్తిభేదవిభాగిని వ్యోమవద్వ్యాప్తే దక్షిణామూర్త శ్రుతిస్మృతి పురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదం శంకరంకరం నమీశంకరానందరుపాదాంబుజన్మని సవిలాసమోహ గ్రాహ్రాసైకర్మే ఓం సహనా వు సహనోనత్ సహ వీర్యం కర తేజస్వినధీతమస్తు మావిషావై ఓం శాంతి శాంతి శాంతి సన్మాయవ్యోమ వాయువంశై యుగ్ర్నిజోగుణ రూపం సత అం సద్వస్తుని ఏకదేశస్థ మాయా సద్రూపచైతన్యం ఏదైతే ఉందో ఏకమే అద్వితీయం బ్రహ్మ దానిలో కేవలం ఒక భాగంలో మాత్రమే తెలుస్తూ ఉంది మాయ అంటే పూర్ణత్వం లేదు మాయకి అని ఒక అర్థం ఇకపోతే తత్ర ఏకదేశస్థ వియత్ త్రాపి ఏకదేశనుక ఇలా చూసుకుంటూ వచ్చాం కాబట్టి ఇవి ఏవైతే ఉన్నావో వీటిని బ్రహ్మాండ ఆవరణేషు ఏషా న్యూనాధిక విచారణ కాబట్టి ఈ పంచభూతాల్లో న్యూనము అధికము అంటే ఒకదానికంటే ఒకటి పది రెట్లు తక్కువగా ఉండడము న్యూనము ఒకటి పది రెట్లు ఎక్కువగా ఉండడం అధికం ఇలా చూస్తూ వచ్చాం కనుక ఆకాశానికి వచ్చినప్పుడు ఆకాశంలో సత్తుంది మాయ ఉంది వాయువు దగ్గరకు వచ్చేటప్పటికి సత్ పదార్థం అలా ఉంది అక్కడి నుంచి వీటి గుణాలు వచ్చాయి మాయ ఆకాశం యొక్క స్వరూపం కాదు ఆకాశం యొక్క గుణం వాయువు దగ్గరకు వచ్చింది వాయువు యొక్క సహజ లక్షణం దానికి ఉంది అట్లాగే వాయువు తర్వాత అగ్ని దగ్గరకు మనం వచ్చినప్పుడు లాస్ట్ వీక్ సత్ ఒకటి ఉన్నది దాంతోపాటుగా మాయ ఆ తర్వాత ఆకాశ గుణము వాయుగుణము ఇవన్నీ కూడాను మనకి ఇందులో వన్యలో కనపడ్డాయి ఇప్పుడు ఆ తర్వాత మనం జలం యొక్క మిథ్యాత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇంతవరకు మనకు అర్థమైంది ఏంటంటే ఒక సద్వస్తువును వదిలిపెడితే దేనికి అస్తిత్వం లేదు సద్వస్తువు ఉండడం వల్ల మరొకటి ఉన్నట్టుగా తెలుస్తూ అలా ఉన్నట్టుగా ఒకటి తెలుస్తూ ఉండినా కారణమైనటువంటిది సత్తే గనక ఆ సత్తును గనక వివేచిత దాన్ని గనక వేరు చేసినట్లయితే మొత్తం టోటల్గా మిత్గా మారిపోతుంది అనేది చూచాం కాకపోతే ఒక్కొక్క దాన్ని ప్రత్యేకంగా ఒక్కొక్క భూతాన్ని మనం ఎట్లా అది అర్థం చేసుకుంటూ వచ్చావు ఇప్పుడు జలం యొక్క మిథ్యాత్వం ఉంది ఇల్యూషన్ ఇల్యూషన్ ఆఫ్ ది వాటర్ అన్ ఆఫ్ ది వాటర్ నీళ్లు కనపడుతూ ఉన్నాయి కానీ వీటిలో ఎట్లా మిథ్యాత్వం ఉంది అనేటువంటిది ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్లీజ్ సో వివే మిథ్యాత్ సతి వాసి ఆపో దశంశతో న్యూనా కల్పితిత్ సౌ స విచితే మిథ్యాత్ వాసితే సతి మిథ్యాత్ వాసితే సతి కాబట్టి వన్హౌ ప్లీజ్ చూడండి వన్ని అంటే అగ్ని అగ్ని అస్థి అగ్ని అస్తి అంటే అస్థి వన్ కాబట్టి అగ్ని ఉన్నది అస్థి వన్ని అన్నప్పుడు ఆ అగ్నిలో అస్థి ఏదో సద్వస్తువు ఏదో దాన్ని గనక వివేచిత వేరు చేసినట్లయితే అది వన్హౌ కనుక అగ్ని అస్థి అన్నప్పుడు అగ్నియందు వన్హౌ అది అగ్నియందు సత్తుంది కాబట్టి అగ్నియందు ఉండేటువంటి సత్తుని గనక వేరు చేసినట్లయితే వివేచితే అట్లా వన్హౌ వివేచితే సత ఎప్పుడైతే అగ్నియందు ఉండేటువంటి ఆ ఉన్నది అనేటువంటి సత్పదార్థాన్ని సద్వస్తువుని వివేచితే ఎప్పుడైతే మనం వేరు చేయడం జరిగిందో మిథ్యాత్వే వాసితే సతి మిథ్యాత్వే ఆ మిథ్యాత్వం ఏదైతే ఉందో అంతవరకు అగ్ని ఉన్నది అనే అభిప్రాయం మనకు వచ్చింది ఆ అగ్ని అస్థి అస్థి వన్ అన్నప్పుడు అస్థి దేనికి సంబంధించింది అంటే సద్వస్తువుకు సంబంధించింది కాబట్టి దాని పృథక్తే దాన్ని వేరు చేసిన తరువాత ఎప్పుడైతే దాన్ని వేరు చేశామో ఇప్పుడు అక్కడ ఏముంది అంటే అగ్ని ఉన్నది అనేది ఎగిరిపోయింది ఎందుకని ఉన్నది అనేది పోయింది కనుక అగ్ని యొక్క మిథ్యాత్వం అసద్పం ఏదైతే ఉందో అసత్వం మనం చూసాం కదా అసత్వం అది మనకు ఇప్పుడు తెలుస్తూ ఉంది ఈ జలం ఏదైతే మిథ్యాత్వే సతి వాసితే మిథ్యాత్వే వాసితే సతి ఎక్కడా బుద్ధవ్ అది అది బుద్ధౌ బుద్ధిలో మనకు జలం కనపడతా ఉంది జలం లేదు చాలా ఇంపార్టెంట్ ఈరోజు ఈ పాయింట్ జలం కనపడుతూ ఉంటే జలం మిథ్య అసత్ అని చెప్పడం ఏంటి కనుక ఉన్నది ఏదో నీకు అర్థమైంది అర్థం కాని వాడికి అగ్ని ఉంది జలం ఉంది అంటాడు ఇప్పుడు నువ్వు అగ్ని ఉంది అనేటువంటి వాక్యంలో ఉన్నది ఏదో నువ్వు అర్థం చేసుకున్నావు గనక ఆ ఉన్నది అనేటువంటి సద్వస్తువుకు సంబంధించింది అని అన్నప్పుడు ఆ ఉన్నది ఏదో అది గనక అది లేనప్పుడు లేనిది అది మిత్య క్లియర్గా పెట్టుకోండి ఇది మిథ్య అంటే కనుక ఉన్నది ఎప్పుడైతే లేకుండా పోయిందో దీని నుంచి వేరైందో ఇక ఇది ఉండేందుకు అవకాశం లేదు అది ఉంటేనే ఇది ఉంటది అస్థి అనేది ఉంటేనే అవన్నీ అస్థి జలం అస్థి పృథివీ అస్థి కాబట్టి అస్థి అనేది ఎప్పుడైతే సద్రూపం అని దాన్ని వేరు చేసేసామో ఇక్కడ ఏది ఉండినప్పటికి కూడాను ఉన్నదాన్ని కాదనడం లేదు కానీ ఉన్నది సత్యమని మాత్రం మనం అంగీకరించడం లేదు సత్యం ఎగిరిపోయింది ఇక్కడ మిథ్య ఉంది అది పాయింట్ ప్లీజ్ ఈ ఒక్కటి ఈరోజు చాలా ఇంపార్టెంట్ కనుక మిథ్యాత్వే వాసితే సతి బుద్ధవు కాబట్టి మన బుద్ధిలో ఉంది బుద్ధిలో ఉంది కాబట్టి అగ్ని ఉన్నది అన్నప్పుడు ఉన్నది అనేటువంటిది సద్రూపమైంది కనుక అగ్ని అనేటువంటిది మిథ్య అయిపోయింది ఆ మిథ్య అనేటువంటిది మన బుద్ధిలో ఉంది ఎప్పుడు బయట కాదు బుద్ధౌ నెక్స్ట్ ఆప దశత న్యూన కల్పిత చింతయేత్ ఇలా మనం బుద్ధిలో స్థిరపడిపోయిన తర్వాత అస్థి సద్రూపానికి సంబంధించింది అస్థి వన్ అగ్నిహస్తి అని అన్నప్పుడు ఆ అగ్ని దేనికి సంబంధించింది ఆ ఉన్నదేదో సదురూపం అయిపోయింది కనుక ఇప్పుడు ఇది మిత్స్గా ఉంది అలా మిత్స్గా ఉన్న తరువాత ప్లీజ్ ఇలా నిశ్చయం అయిపోయిన తర్వాత ఆపహ అది ఆపో దశాంశత న్యూనాహ ఆపహ జలములు క్లోరల్ నీళ్లు జలములు దశాంశత న్యూనాహ అది పది రెట్లు తక్కువగా ఉంది ఇంత ఉద్చం కదా మనం న్యూనం అన్నప్పుడు తక్కువ ఆకాశంలో ఆకాశాన్ని పది భాగాలు చేస్తే ఒక భాగం వాయు వాయువు పది భాగాలు చేస్తే ఒక భాగం అగ్ని అగ్నిని పది భాగాలు చేస్తే ఒక భాగం జలం ఈ విధంగా కల్పించాం పురాణోత్తం అది కూడా క్లియర్ అయిపోయింది మనకు దేర్ఫోర్ ఆప దశాంశత న్యూన కల్పిత చింతయేత్ ఈ విధంగా కల్పించబడింది అనేటువంటి విషయాన్ని మనం విచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది చింతయేత్ విచారం చేయాలి అత విచారా కర్తవ్య కాబట్టి జలము అన్నప్పుడు ఇంతవరకు ఎట్లాగైతే మనం ఆకాశాన్ని చూసి ఆకాశ ధర్మం ఏంటి చూసాం ఆకాశ ధర్మం ఏంటి అది అవకాశ ప్రదాతు ఆకాశ శబ్దం గుణం శబ్దం గుణం శబ్దం ఆకాశం యొక్క గుణం ఆకాశం యొక్క స్వరూపమేమో అవకాశ ప్రదాతు అంతే కదా ఇది దాని గుణం కాబట్టి నేను మొదట చెప్పాను మీకు ఆకాశం అంతా వచ్చి వాయువులో చేరలేదు దాని గుణం మాత్రమే చేరింది అని దర్ఫార్ ఇక్కడ కూడాను వాటి వాటి గుణాలు ఉన్నాయి కనుక పూర్వకారణ గుణాలు ఏవైతే ఉన్నావో ఈ జలములో జల లక్షణాలు ఉన్నాయి వాయువులో వాయు లక్షణాలు ఉన్నాయి పూర్వ కారణ గుణాలు ఉన్నాయి క్లియర్గా పెట్టుకోండి మనసులో ఆకాశం ఇప్పుడు మనకు పంచబోతా కదా ఆయన ఆకాశంలో ఆకాశం యొక్క స్వీయ గుణం స్వీయ స్వరూపం కాకుండా ముందు రెండు ఉన్నాయి అంతేనా కారణ గుణాలు ఏవిధది సత్ సత్ ఫస్ట్ సత్ మాయా రెండు దీంట్లో ఉన్నాయి ఆకాశం నుంచి వాయువుకి వచ్చామనుకోండి అప్పుడు ఎన్ని ఉన్నాయి మూడు ప్లస్ దీని గుణాలు దీనిది వాయువుది నాలుగు వాయువు దగ్గర నుంచి అగ్నికి వచ్చామనుకోండి ఆ నాలుగు ఇది ఐదు ఐదైనాయి అట్లాగే ఇప్పుడు అగ్ని దగ్గర నుంచి వాయువు మనం జలంకొచ్చాం కాబట్టి జలం యొక్క గుణాలు జలానికి ఉంటాయి ప్లస్ ఐదు ఉంటాయి అది ఇంకేం సింపుల్ వెరీ వెరీ సింపుల్ కాబట్టి న్యూనాధిక భావం ఎప్పుడైతే అన్నామో ఏది ఉండినప్పటికి కూడా అది మిథ్యగా ఉంది ఎప్పుడు ఎప్పుడు అంటే మైనస్ ఎగ్జిస్టెన్స్ మైనస్ ఎగ్జిస్టెన్స్ సత్తా ఆల్ ఆర్ రిల్యూషన్ అండ్ రియాలిటీ కాబట్టి ఉన్నదేదో లేకుండా పోయింది కనుక లేనివన్నీ లేనివే అది ఉంటేనే ఇవి ఉంటాయి లేకపోతే ఉండేందుకు అవకాశం లేదు క్లియర్ కాబట్టి ఈ న్యూనాధిక భావాన్ని కూడా మనం చూచాము కాబట్టి భూతపంచకి దశాంశై న్యూనా న్యూనాధిక విచారణ వెరీ క్లియర్ కాబట్టి దానికన్నా పది పది పది రెట్లు మనం తగ్గించుకుంటూ వస్తే ఇంతకుముందు వన్యీ అగ్ని అని ఏ అగ్నిని పది భాగాలు చేసినప్పుడు అందులో ఒక భాగం జలం ఇది న్యూనం అధికం చెప్పండి భూమి కన్నా భూమి కన్నా పది రెట్లు అధికంగా ఉంటుంది ఎందుకని జలాన్ని పదిగా విభజించినప్పుడు దాంట్లో పదో వంతు భూమి అయి ఉంటుంది గనక వెరీ క్లియర్ నెక్స్ట్ సంత్యాపోమోహు శూన్యతత్వాహ సశబ్ద స్పర్శ సంయు రూపవత్యోన్య ధర్మాను వృత్యా స్వీయో రసో గుణ ఇప్పుడు ఎట్లాగైతే మనం అగ్ని వరకు అర్థం చేసుకుంటూ వచ్చామో ఇప్పుడు జలం యొక్క మిథ్యాత్వం కనుక ఈ శ్లోకంలో జాగ్రత్తగా అర్థం చేసుకోండి సంధ్యాపోమోహు శూన్యతత్వాహ సంధి చూసుకోండి బాగా సంత్యాపోమో సంతి ఆపహ అమోహు సంతి ఆపహ అమోహు చూడండి మూడు పదాలు కలిసి అదైందా మూడు సంతి అంటే ఉన్నవి సత్ సద్రూపం కదా ఆపహ అంటే జలములు అమోహు ఈ జలములు ఈ అయం ఎందుకు ఈ జలములు అంటున్నాడంటే ఇంతవరకు ఆకాశము వాయువు అగ్ని అవన్నీ కూడా మనం డిస్కస్ చేసేసాం గనక ఇప్పుడు జలాల దగ్గరకు వచ్చున్నాం గనక అమోఈ అమో ఆపహ ఈ జలములు అమో ఆపహ ఈ జలములు సంతి ఉన్నవి అది ఆ వాక్యానికి అర్థం ఏంటంటే సంత్యాపోమోహు అమోహు అపహ సంతి ఈ జలములు ఉన్నవి అని అన్నప్పుడు ఇప్పుడు ఇంతకుముందు ఎట్లాగైతే అగ్ని అస్తి అస్థి వన్ వాయురస్తి వియద్స్తి అని అంటూ వచ్చాము అట్ల అట్లాగే ఇక్కడ కూడాను అమోహు ఆపహ సంతి ఈ జలాలున్నాయి థర్డ్ లైన్ రూపవత్య అన్య ధర్మానువృత్యా రూపవత్య అయిపోయిన తర్వాత అన్య ధర్మానువృత్య అక్కడ సంధి ఉంది చూడండి రూపవత్య అన్యధర్మానువృత్య అన్యధర్మానువృత్య అంటే పూర్వకారణాలు ఏవైతే ఉన్నాయో వాటి ధర్మాల్ని అనువర్తించడం చేత అంతే కదా ఇంతకుముందు వచ్చిన పదమేది అనువృత్తి గతంలో ఏవైతే ఉన్నాయో వాటి ధర్మాల్ని దీనికి అన్వయించుకుంటూ పోవడం కాబట్టి అన్య ధర్మానువృత్య ప్లీజ్ అంటే దానికి ముందు కారణాలు ఏవైతే ఉన్నాయో కారణ ధర్మాల్ని అనువర్తించుకుంటూ చూచినప్పుడు సంతి అది ఇక్కడి నుంచి అక్కడికి జంప్ చేయాల అన్య ధర్మానువృత్య ఈ కారణ ధర్మాలు పూర్వం ఉన్నటువంటి ఉన్నాయో వాటి ధర్మాల్ని మనం వీటికి అన్వయించుకుంటూ వచ్చాం కదా అట్లా అనువర్తించడం చేత వరుసగా చెప్తున్నాడు సంతి అది సద్ధర్మం సంతి అనేది సద్ధర్మం సద్వస్తువుకు సంబంధించింది అంటే దేంట్లో ఇప్పుడు అమోహు ఆప సంతి అని అన్నప్పుడు ఫస్ట్ సంతి ఆ సంతి అంటే సత్పదార్థానికి సంబంధించింది సద్ధర్మం సద్ధర్మం శూన్యతత్వాహ అది నిస్తత్వములు అంటే మాయ నిస్తత్వములంటే మాయ శూన్యతత్వాహ తత్వం సత్యము శూన్యతత్వా అంటే సత్యం కానిది సత్యం కానిది మాయ నెక్స్ట్ సశబ్ద స్పర్శ సంయుత కాబట్టి ఒకటి సత్ వచ్చేసింది సంతి రెండవది మాయ వచ్చేసింది శూన్యతత్వాహ ఆ తర్వాత ఏమి రావాలి మనకు వాయువు శబ్ద గుణంతో చెప్తున్నాడు వాయువుని ఇటు మన ఆకాశాన్ని ఆకాశాన్ని గుణంతో చెప్తున్నాడు శబ్ద అనగానే ఆకాశం కూడా ఇందులో ఉంది అర్థం స్పర్శ వాయువు స్పర్శని కానీ వాయువు వీటితో కూడి రూపవత్యహ అగ్ని రూపం అనేటువంటిది అగ్ని వచ్చేసాయి ఇప్పుడు సంతి సత్ ఒకటి తత్వాహ మాయ రెండు శబ్దం ఆకాశానికి సంబంధించింది మూడు స్పర్శ వాయువుకి సంబంధించింది నాలుగు రూపం అగ్నికి సంబంధించింది ఐదు కదా ఇది స్వధర్మానువృత్య పూర్వం ఉండేటువంటి కారణధర్మాన్ని మనం అన్వయించుకుంటూ వస్తే ఇలా తేలింది స్వీయో రసోగుణ స్ రసహ గుణ కాబట్టి తన ధర్మం ఏంటి స్వధర్మం జలానికంటే రసం రసం అంటే చారు సాంబార్ తర్వాత చారు రసం అంటే టేస్ట్ రుచి రుచి కాబట్టి అవన్నీ కూడాను పూర్వం కారణాలు ఏవైతే ఉన్నాయో కారణ ధర్మాల్ని అన్వయించుకోవడం వల్ల వాటి నుండి వచ్చినటువంటి ఇవి కానీ టేస్ట్ ఏదైతే ఉందో రసం ఏదైతే ఉందో రసో గుణ రస గు గుణ స్వీయ స్వకీయం దాని యొక్క స్వయం స్వధర్మం దాని యొక్క గుణం అది కాబట్టి స్వీయ గుణము స్వకీయ గుణము సో టేస్ట్ ఈస్ ఇట్స్ ఓన్ ప్రాపర్టీ ఇట్స్ ఓన్ స్పెసిఫిక్ ప్రాపర్టీ అవి కూడా ప్రాపర్టీసే ఏది వాటి నుంచి అనువర్తించుకొని వచ్చాయి కనుక బట్ ఇట్ ఈస్ స్పెసిఫిక్ ప్రాపర్టీ టేస్ట్ ఈస్ ఇట్స్ ఓన్ స్పెసిఫిక్ ప్రాపర్టీ అది కాబట్టి ఆపహ సంతి సద్ధర్మము ఫస్ట్ మాయా ఆకాశము వాయువు అగ్ని ఇక్కడికి ఐదైనయి ఐదు ధర్మాలు అక్కడికైనాయి కారణ ధర్మా శేషాంశా కాబట్టి అవన్నీ కూడాను ఇంతకు ముందుండేటువంటి కారణాలకు సంబంధించిన ధర్మాలు సత్తును వదిలిపెడితే శేష దాని వదిలిన తర్వాత ఈ కారణ ధర్మాలన్నీ ఉన్నాయి ఈ ఐదు కూడాను వచ్చి జలములో గెలిసాయి జలములో ఉండేటువంటి స్వధర్మం ఏమైతే ఉందో స్పెసిఫిక్ ప్రాపర్టీ ఏదైతే ఉందో దట్ ఈస్ రసహ దట్ ఈస్ రసహ ఇప్పుడు ఎన్నై నేను మొత్తం మనకు ఆరు రైట్ సతో వివేచి వివేచితాన్మిత్యాత్వేన వాసితే భూమిర్దశాంశతో నూనా కల్పిస్వితి చింత సతో వివేచిత సచితాస్ స వివేత సత వివేత అప్సు అప్సు అంటే జలాలు కదా కాబట్టి అప్సు జలం జలము నుండి జలములో ఉన్నది అనేది ఏదైతే ఉందో అదేంటి అది సత్ కదా కాబట్టి స్వప్సు జలమునందు సత సత్ పదార్థం ఏదైతే ఉందో వివేచితాసు దాన్ని మనం వేరు చేయగాని అది ఆపహ అస్తి అపహ అస్తి జలము ఉన్నది అని అన్నప్పుడు ఆ జలము ఉన్నది అనడానికి ఏది ఉంటే జలము జలముగా ఉందో ఆ ఉన్నది జలము నుండి వేరైనప్పుడు సద్వస్తు వేరైనప్పుడు వివేచిత తత్ మిథ్యాత్వేన వాసితే అప్పుడు అది మాయారూపంగా వాసితే వాసితే సతి ఎక్కడ బుద్ధవు అనుభయం అదంతా కాబట్టి మన బుద్ధిలో తెలిసిపోతూ ఉంది ఇంతవరకు ఏవైతే నేను జలాలు అప్సు అని అన్నాను కాబట్టి జలము ఉన్నది అన్నప్పుడు ఈ ఉన్నది ఏదో ఇది సద్వస్తువుకు సంబంధించింది గనక బ్రహ్మ సంబంధించింది గనక ఆ తర్వాత మిగిలి ఉండేటువంటిది ఏదో అది మిథ్య సత్ లేనిది సత్ సత్యము సత్యము లేనిది అసత్ అసత్ ఏది మాయా అంతే సింపుల్ ప్లీజ్ తన్మిథ్యాత్వే మిథ్యాత్న వాసితే సతి బుద్ధ భూమి దశాశత న్యూనా కల్పితప్స్వితి కల్పిత కాబట్టి ఎప్పుడైతే అలా మిథ్యాన్ని తెలిసిపోయిందో జలం జలం విషయం అయిపోయింది ఇంకా దాంట్లో పదో వంతు అది అది విషయం ఇంకేం లేదు అది దాంట్లో పదో వంతు ఎప్పుడైతే జలమే మిథ్య మనకు అర్థమైపోయిందో జలము మిథ్య అయినప్పుడు దాంట్లో పదివంతు పదోవంతు ఉండేటువంటి భూమి సత్యం ఎట్లా అవుతుంది అట్లా చూసినా కూడాను సత్యం అవకాశం లేదు కాబట్టి భూమి అస్థి అనే దాన్ని విచారిస్తూ ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు ఈ శ్లోకం ఏంటంటే మీకు తొంభై మూడో శ్లోకం ప్లీజ్ భూమి అస్థి పృథివీ అస్థి అనేటువంటి దాన్ని విచారిస్తున్నాడు ఏంటి కారణ ధర్మం ఇప్పుడు మనం ఏమైతే చూసామో మొదటి దీనిక ముందున్నటువంటి జలము గనక దాంట్లో పదవ వంతు భూమి అయ్యున్నది గనక సత్ ఆకాశము వాయువు అగ్ని జలము వీటి యొక్క కారణ ధర్మాలన్నీ ఇవన్నీ కూడా కారణాలు కనుక ఇది ఉండడానికి ఆ కారణ గుణాలన్నీ కూడాను వచ్చి ఇందులో చేరాయి ఇప్పుడు మనకు పృథివీ తెలుస్తూ ఉంది కాబట్టి దీన్ని విచారణ చేయాలి అంటాడు అంత ఇంకే లేదు అప్సు కల్పిత ఇది అది కల్పితా కల్పితాప్స్తి కల్పిత అప్సు ఇది కల్పితాప్స్వితి చింతయేత్ ఇప్పుడు దాన్ని మనం విచారణ చేయాలి एटे विचार अस्थि भूस्तत्वशून शब्द स्पर्श रो ग भूमि भूमि उन्न अ భూమి ఉన్నదని చెప్పినప్పుడు ఉన్నది ఏది సద్రూపమే తంత మాయ ఇప్పుడు ఏడు అవుతాయి అన్ని మాయ సింపుల్ ఒక్క మాటలో చెప్పాలంటే ఎందుకని సత్తు దూరం అయిపోయింది సత్యవస్తువు ఎప్పుడైతే దూరం అయిపోయిందో దీంట్లో దీంట్లో సత్యం ఎప్పుడైతే కనపడకుండా పోయిందో సత్యం లేని చోట ఉండేది అసత్యమే వెలుగులో చోట ఉండేది ఏదో కాదు చీకటే క్లియర్ సీనవ్ అస్థిభూహు అక్కడికి అది వాక్యం అస్థిస్తత్వశూన్యాం అస్థి భూ తత్వశూన్యా తర్వాత చెప్తాను అస్థి భూ భూ భూమి భూ అంటే భూమి అస్థి ఉన్నది సంతి భూమి ఉన్నది అనేటువంటి వాక్యములో అన్యర్మాను రూత్య అదే సేమ్ ముందు చూసినట్టుగా అన్య ధర్మాను వృత్తి అంటే పూర్వం ఉండేటువంటి కారణ గుణాలు ఏవైతే ఉన్నాయో అది కార్యంలో సంక్రమించడము అనేటువంటి అనువర్తన చెందడం అనేటువంటి దాని రీత్యా గనక చూస్తే పారంపర్యన ప్రాప్తి వరుసగా వస్తున్నాయి అక్కడి నుంచి అస్థి భూహో భూహు అస్థి భూమి ఉన్నది అనేటువంటి వాక్యములో అస్థి ఏదైతే ఉందో అది సద్రూపము క్లియర్ ఫస్ట్ స్టార్టింగే అస్థి కదా ఆయన అస్థి భూహు భూమి ఉన్నది ఆ ఉన్నదనేటువంటిది సద్వస్తువు తత్వశూన్యా అది విసర్గం ఉంది కదా అందుకని తత్వ అస్థి భూ తత్వశూన్యా తత్వశూన్యా అంటే మాయా తత్వం అంటే సత్యము తత్వశూన్యా సత్యూన్యమైంది సత్యశూన్యమేటువంటిది మాయా అస్యాం ఆ భూమి శబ్ద స్పర్శ స రూపకౌ రసశ్చ పరత అది అక్కడికి ఇది శబ్దస్పర్శ శబ్ద స్పర్శములు బహువచనం శబ్దస్పర్శ శబ్దస్పర్శములు అన్నప్పుడు అక్కడికి అది అందువల్ల స అంటే రూపముతో కూడినటువంటి స రూపకౌ రూపంతో కూడినటువంటి అంటే రూపము శబ్దము స్పర్శ నెక్స్ట్ రసహ రసశ్చ మరియు రసహ రుచి రుచి ఇవంతా పరత ఇవంతా పరత పరత అంటే పారంపర్యణ ప్రాప్తి అంతకుముందు కారణ గుణాలు ఏవైతే ఉన్నాయో అవి ఇవన్నీ కూడా ఆ మొట్టమొదటి అస్థిభూహు అనేటువంటిది కనుక వదిలిపెడితే నైన్ అస్థిభూహు అది ఒక్కటే సద్ధర్మం మిగతాయన్ని పరతహ క్లియర్ అన్య ధర్మాల నుంచి వచ్చినటువంటివి పూర్వకారణ ధర్మాల నుంచి అనువర్తించబడినటువంటివి ఓకే గంధ నైజ గంధ వాసన ఏదైతే ఉందో అది నైజ దాని యొక్క నైజ గుణం భూమికి గంధగుణం కదా కాబట్టి వాసన కాబట్టి వాసన అనేటువంటిది స్వీయ ధర్మం స్వకీయ ధర్మం ఓన్ స్పెసిఫిక్ ప్రాపర్టీ గంధ ఇప్పుడు ఏం చేయాలి సత్తా వివిచ్చతాం ఇంతవరకు వచ్చిన తర్వాత ప్లీజ్ ఇప్పుడు ఒక్కసారి చూడి మొత్తం వచ్చేసాయి సరే సత్వం మాయ అట్లా పెడితే ఆకాశము వాయువు అగ్ని జలము పృథివి మొత్తం వచ్చేసాయి పంచభూతాలు మొత్తం వచ్చాయి పంచభూతాలు మొత్తం వచ్చి మనకు అందించిన రహస్యం ఏంటో తెలుసా మేము సత్యం కాదు అంతేనా అంతేనా ఇంకేమైనా ఉంది మరి సత్యంగానప్పుడు మీరెవరు మిథ్య మాయా అనేటువంటిది ఒక్కటి ఎస్టాబ్లిష్ అయింది లే ఇక్కడి నుంచి టర్నింగ్ ఎక్కడికో తిరిగిపోతుంది సబ్జెక్టు సతద్వైతమని ఎక్కడి నుంచి అయితే పట్టుకొని వస్తున్నాడు మహర్షి విద్యారాయణ స్వామి ఇక్కడి నుంచి మనని ఎక్కడికో ఒక్కసారి జంప్ చేయించేస్తాడు అస్థిబూహు సధర్మం ఆయన తత్వశూన్యాహ నిస్తత్వములు ఏదైతే ఉందో మాయ స్వరూపకవు రూపముతో కూడినటువంటి శబ్ద స్పర్శ శబ్దము స్పర్శము ఈ రెండు కూడాను ఆకాశానికి వాయువుకు సంబంధించినవి తర్వాత రసం ఏదైతే ఉందో అది జల ధర్మం అక్కడికి ఆరు అయినవి ఇంకా దీని యొక్క లక్షణం గంధం ఏడైనాయి అంటే పంచభూతాలు ఐదునైనా అంతకుముందు రెండున్నాయి కదా ఒకటి పనికి వచ్చేది ఒకటి పనికి రంది మాయ ఒకటి అంతే మొత్తం కలిసి సెవెన్ ఇక్కడికి వచ్చేసాయి ఒక్క మాట మనం ఆలోచన చేస్తే కాముగా ఇదే కదా మనకు దోచే ప్రపంచం ఇంకేమన్నా ఉందే ఇంతేనా ఇంకేమన్నా కనపడుతుందా మనకేమన్నా ఒకసారి బ్రహ్మాండం అంతా చూస్తే ఎక్కడ చూసినా పంచభూతాలే ఉన్నాయి ఇంకేమి లేవు ఒక్కసారి తేలిపోయింది పంచభూతాలన్నీ మిర్చే అండర్స్టాండ్ పంచభూతాలు ఏది సత్యం కాదని అంతా సత్యమేనని మాయారూపమేనని ఇప్పుడు పెట్టుకో సంబంధం దేంతో పెట్టుకుంటావు ఏది సత్యం కాదో దాంతో పెట్టుకోవాలి కాబట్టి ఇదంతా అసత్యమే అన్న తర్వాత పంచభూతాల వరకు ఇప్పుడు అన్ని అసత్యము మాయా అని తేలిపోయింది కాదు టోటల్ జగన్మిథ్య ఉందే జగన్మిథ్య బ్రహ్మ సత్యం అది ఎస్టాబ్లిష్ అయితేనే సతద్వైతం సదేవ సౌమ్యేదం అగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయ బ్రహ్మ అద్వైతం సత్ అద్వైతం అది ప్రతిజ్ఞ ఫస్ట్ శ్లోక ప్రతిజ్ఞ అది కాబట్టి పంచభూత వివేకత బోధుం శక్యం దీన్ని పంచభూతాలను గురించి వివేచించడం వల్ల ఆ సదద్వైతం ఏదో సత్పదార్థం ఏదో ఏకమేవ బ్రహ్మ ఏదో అది మనకు ఎరుకుపడే అవకాశం ఉంది గనక బోద్ధుం శక్యం బోధించడానికి అవకాశం ఉంది గనక తప్పకుండా బోధించి తీరగలం గనక భూతపంచకం ప్రవివిచ్యతాం అన్నాడు ఫస్ట్ శ్లోక ఈ పంచభూతాన్ని గురించి విచారం చేస్తున్నాం అన్నాడు కాబట్టి ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే అంత ఇల్యూషన్ అంత భ్రాంతి ద ఇల్యూషన్ ఆర్ అన్యాలిటీ ఆఫ్ ద హోల్ యూనివర్స్ ఈస్ నౌ బీయింగ్ డిస్కస్డ్ ఇంకా మొత్తం ఇంతవరకు పంచభూతాన్ని ఒక్కొక్కటి తీసుకొని వచ్చి అవి ఎట్లా మిథ్యనో మీకు తెలియజేశాడు ఇప్పుడు టోటల్గా బ్రహ్మం తప్ప ఇంకా ఏదైతే ఉందో ఈ ప్రపంచంలో దా ఎంటైర్ కాస్మాస్ టోటల్ మిథ్య అనేది విచారం స్టార్ట్ అవుతా ఉంది జాగ్రత్తగా నేను పృథక్ భూమిర్మిథ్యావశిష్యతే భూమిర్దశాంశతో బ్రహ్మాండం భూమి మధ్యగం మనకు తెలిసిన ఈ లోకాన్ని గురించి ఇంతవరకు చింతిస్తూ వచ్చాం మిగతా లోకాల్లో కూడా ఏదో ఉన్నాయి ఉంటే లోకాలంటూ ఉంటే అవి కూడా మిథ్యే ఎందుకని లోక్యతే అనుభూయతే నీ కనిపిస్తూ ఉంది గనక నీ అనుభవానికి అందుతూ ఉంది గనక అలాంటిది ఏదీ సత్యమయ్యేందుకు అవకాశం లేదు గనక సత్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అన్నప్పుడు సర్వం మిథ్య ఇది దానికి అన్యంగా ఏదైతే కనపడుతూ ఇదంతా కూడా మాయగానే డిసైడ్ కావాలి ఇప్పుడు సత్తాయాం భూమి సెకండ్ లైన్ భూమి ఫస్ట్ లైన్ సత్తాయాం పృథక్ కృతాయాం భూమి ఈ భూమి నుండి ఇప్పటి వరకు మనం భూమి దగ్గరకు వచ్చాం కదా భూమి నుండి సత్ ఉన్నది అంటున్నాం కదా సద్వస్తు దానిని గనక పృథక్ పృథక్ అంటే వేరుగా వేరు చేయడం పృథక్ అంటే వేరు చేయడం పృథక్ కృతాయాం ఎప్పుడైతే వాటిని వేరు చేయడం జరిగిపోయిందో అంటే భూమి ఉన్నది అస్థి బూహు అనేటువంటి చోట అస్థిని భూమి నుంచి గనక వేరు చేసినట్లయితే భూమి మిథ్యావశిషతే అప్పుడు భూమి అనేటువంటిది మాయగా మిగిలిపోతూ ఉంది భూమేహే ఈ భూమియందు దశాంశత న్యూనం ఇక్కడ కొత్తది మీకు ఎంటర్ అవుతుంది ఇంతవరకు పంచభూతాల్లో ఒకదానికంటే ఒకటి పది రెట్లు పదిగా విభజించినప్పుడు ఒక భాగం అర్థం చేసుకున్నారు భూమేహే ఈ భూమి ఎందు దశాంశ న్యూనం కాబట్టి ఈ భూమిని పది భాగాలుగా విభజిస్తే దాంట్లో ఒక భాగం బ్రహ్మాండం భూమి మధ్యగం బ్రహ్మాండం ఈ భూమి మధ్యలో ఉండేటువంటిది బ్రహ్మాండం ఇప్పుడు మీకు అనిపిస్తుంది స్వామీజీ భూమి ఇక్కడే కదా ఉంది బ్రహ్మాండం ఎంతతో ఉంది దూరంగా ఉంది కదా మరి దీంట్లో అది ఎట్లా పదని భూమి ఇక్కడే కాదు ఉండేది ఎక్కడుందో నీకో నాకు తెలియదు మనకు తెలిసిన భూమి ఇదే క్లియర్ చంద్రమండలం భూమి లేదా పోలా మీరా కాదన చంద్రమండలం పోయి మన వాళ్ళు ఏం తెచ్చారు ద్రాక్ష పండులా ఏం తెచ్చారా హట్టి కదా అక్కడ ఉంటే తెచ్చారా లేకపోతే ఇక్కడి నుంచి ఎత్తుకుపోయి మండి తెచ్చారా అక్కడ ఉంది కదా ఇప్పుడు అర్థమైందా నీకు నీ లోకంలో ఉండదు కాదు మట్టి చంద్రమండలం పోయావు అక్కడ దొరికింది ఇంకెక్కడెక్కడ ఉందో ఎక్కడెక్కడ ఉందో కల్పిత గనక ఇదంతా కూడాను సూపర్ ఇంపోజిషనే గనక ఇప్పుడు దాని నుంచి చూస్తున్నాడు బ్రహ్మాండాన్ని ఏదైతే ఉందో కేవలం భూమి దీంతోనే కాదు కాబట్టి దీంట్లో ఈ భూమి వరకు వచ్చాము దీంట్లో ఎక్కడెక్కడైతే అది తమాషా ఇప్పుడు చంద్రమండలం ఉంది చంద్రమండలం ఎంత ఉంది భూమి ఇలా చూసుకుంటూ వచ్చినప్పుడు అసలు ఇక్కడ మనం డిస్కస్ చేసే భూమి దీంట్లో ఏంటంటే అపంచీకృతంగా ఉంది చూసారు పంచభూతాల్లో అది మనం ఉండేటువంటి భూమి ఏంటంటే పంచీకృతం అయిన తర్వాత కేవలం భూమి ఎక్కడుంది మన దగ్గర ఉందా మళ్ళీ నేను పంచీకరణ అని కాదు నాయన భూమి ఒక్కటే ఉంది మన మిగతా నాలుగు భూతాలు కలిసి ఉంటాయి కదా కాబట్టి ఇక్కడ మనం డిస్కస్ చేసేటువంటి భూమి మనం ఉండేటువంటి భూమి పంచీకృతం కానీ టోటల్ ఉండలా ఆ పంచీకృతం కాబట్టి భూమి దశాంశత న్యూనం బ్రహ్మాండం భూమి మధ్యకం అనేటప్పటికి మనకి ఈ బ్రహ్మాండం అంటే ఏంటి స్వామీజీ ఎందుకంటే అది ఏం బ్రహ్మాండం అది అర్థమే కాదు కారణం తోటకూర ఎట్లా ఉందండి అంటే తింటా బహ్ బ్రహ్మాండం ఇది ఏమి అర్థం చేసుకొని చావాలి తోటకూర కూడా నువ్వు బ్రహ్మాండం అంటే నేను ఎట్లా టీచ్ చేసేది దీన్ని లడ్డు తింటివి లడ్డు ఎట్లా ఉందని ఆవిడ అడిగా ఓ బ్రహ్మాండం అర్థమవుతుందే కొన్ని పదాలు అట్లా వాడుకుంటూ పోతారు ఈ బ్రహ్మాండం అనేది ఎవరికి అర్థం కాదు అన్నిటికీ బ్రహ్మాండమే నేను అనుకుంటున్నా ఏది అర్థం కాకపోతే ఏది బ్రహ్మాండం అంతే కదా కదా అందువల్ల ఆయనకి తెలుసు ఇదంతా మనవాళ్ళు బ్రహ్మాండం అని స్వామి మన గురించి తెలుసు మనం బ్రహ్మాండం అందువల్ల దాన్ని కూడా నిర్వచించేస్తున్నాడు ఓకే సారి బ్రహ్మాండ మధ్య తిష్ట భువనాని చతుర్దశ భువన వసంత ప్రాణిదేహాయం బ్రహ్మాండ మధ్య తుచారా మన లోకం ఒక్కటి కదా అది భూమి మధ్యగా ఇప్పుడు భూమి అంటే ఏంటి అపంచీకృతం కాబట్టి దాని మధ్యలో ఉంది ఏది బ్రహ్మాండం అంతేగాని పంచీకృతం భూమి మధ్యలో బ్రహ్మాండం ఉండడానికి అవకాశం లేదు అందువల్ల ఇటువంటి చోట సూక్ష్మంగా మూల శ్లోకాలు ఉంటాయి వ్యాఖ్యాత భుజం మీద ఉంటుంది భారం ఎప్పుడైతే బ్రహ్మాండం అని అన్నాడో భూమి మధ్యగం అని పూర్వ శ్లోకంలో అన్నాడు భూమికి మధ్యలో గనక బ్రహ్మాండం అంతా ఉంటుంది బ్రహ్మాండం అయ్యేందుకు అవకాశం లేదు అప్పుడు మనం ఆలోచించాలి ఏ భూమి ఓహో అపంచీకృత కదా అపంచీకృత ఇది మనం ఉండేటువంటిది పంచీకృతం పంచీకరణ జరిగిన తర్వాత ఉన్నాం మనం అదే బాగా అర్థం చేసుకోండి కాబట్టి బ్రహ్మాండ మధ్య తిష్టంతి భువనాన్ని కాబట్టి బ్రహ్మాండ ఈ బ్రహ్మాండం ఏదైతే ఉందో దాని మధ్యలో భువనాన్ని చతుర్దశ భువనాన్ని అట్లా తీసుకోండి చతుర్దశ భువనాన్ని తిష్ టిష్ఠంతి భువనాన్ని ఫ్లోరల్ చతుర్దశ భువనాలు ఉన్నాయి లోకాలు భువనాన్ని అంటే లోకాలు ఏంటంటే చూస్తుండ అక్కడికి తిరిగి వస్తామనే పోదాంలే బ్రహ్మాండ మధ్య చతుర్దశ భువనాన్ని తిష్టంతి అది అన్వయం ఈ బ్రహ్మాండంలో అంటే మొత్తం బ్రహ్మాండం అంటాం కదా ఆ బ్రహ్మాండం మధ్యలో పద్నాలుగు లోకాలుండే ఆయన అంతే ఇంకేం లేదా చతుర్దశ భువనాన్ని తిష్టంతి దేన్ని బట్టి చెప్తున్నాడు ఎవడు చెప్పేదేవుడు భూమి మీద ఉండేవాడు చెప్పేదెవరు ఏంటిది అయిపోయినారే ఆకాశంలో పోతున్నారు కాదు భూమి మీద రండి ఇప్పుడు భూమి మీద ఉండేవాడు చెప్తున్నాడు అది చతుర్దశ భువనాలు బ్రహ్మాండంలో ఉన్నవి బ్రహ్మాండంలో ఏ ఏ లోకాలు ఉన్నాయి పద్నాలుగు లోకాలున్నాయి చతుర్దశ భువనాలు ఉన్నాయి ఓకే ఎక్కడి నుంచి చెప్తున్నాడు ఈ భూమి మీద నిలబడి పంచీకరణ జరిగిన తర్వాత ఏర్పడినటువంటి పంచీకృత భూమి ఏదైతే ఉందో ఇప్పుడు మనం ఉండే దీని మీద చెప్తున్నాడు కనుక ఇప్పుడు బ్రహ్మాండం అంతా వీడు ఇక్కడి నుంచే చెప్పాలి వీడిదంతా ఉండే భూమండలం మాత్రమే ఈయన ఉండేది భూమండలం మాత్రమే ఈ భూమి ఎక్కడ ఉంది గ్లోబు ఆకాశంలో ఉంది స్పేస్ అవు ఆకాశంలో కదా ఉంది ఎప్పుడైతే ఆకాశంలోనే కదా భూమి తిరుగుతూ ఉండేది ఎప్పుడైతే భూమి ఆకాశంలో తిరుగుతూ ఉందో వాటి చూసి బ్రహ్మాండం అంటే ఇట్లా గురిగింజ గురివిందగింజ మరి కింద ఏంటి సార్ కింద పైన కలిపి మాట్లాడాలి ఇప్పుడు వాడు ఇక్కడ ఉండడు కనుక కాబట్టి చతుర్దశ భువనాలలో పైన ఏడు కింద ఏడు ఆరా ఏడు పద్నాలుగు గద చతుర్దశ భువనాన్ని పైన ఏడు కింద ఏడు మధ్యలో ఈయన ఉన్నాడు మధ్యలో ఉండేవాడు మానవుడు పైన దేవతలు కింద ఉండేవి క్రిమికీటకాదు మధ్యలో ఉండేవాడు మానవుడు అందుకని వాడికే శాస్త్రం మధ్యలో ఉండేవాడికే శాస్త్రం భీముడికి ధర్మరాజుకి శాస్త్రం లేదు నకులుడికి సహదేవుడికి లేదు మధ్యలో ఉండేవాడు అర్జునుడికి శాస్త్రం గీత మనం మానవులు మన అదృష్టం మనకే ఇప్పుడు ఇంద్రుడికి లేదు పాముకు అసలేదు కరిస్తేది అప్ప మన కాబట్టి మనకే ఉంది కాబట్టి మధ్యలో ఉండాడు వీడు పైన ఏడుండాయి కింద ఏడుండీ పైన ఏంది స్వామిజీ ఏడు ఏడు లోకాలయ్యా భువనాని ఏంటవి భోహో మహహ జనహ తపహ సత్యం తెలియదు అయ్యి మీకు తెలీదా పోలె ఎప్పుడు ఏ మన పురోహితుడు ఇంటికి వచ్చాడంటే పోయేది అక్కడికే కదా సంచెత్తుకొని గనక పురోహితుడు ఇంటికి వచ్చాడంటే ఫస్ట్ మనం పోయేది ఏడు లోకాలకి కాదా సంచి పట్టుకొని వస్తాడే పురోహితుడింటికి వస్తానే మనం కనపడతాయి ఏడు లోకాలు తర్వాత ఏడు కనపడతాయి మళ్ళీ ఓం భోహో ఓం భోవహం శుభ ఓం మహహ ఓం జనహం శభ ఓం సత్యం ఓం తత్సవర్వరేణ్యం అంటుంటాడు కదా అట్లాగే భూలోకం భువర్లోకం సువర్లోకం మహర్లోకం జన జనలోకం అది ఇప్పుడు మన చూస్తున్నారు చూసారా సైంటిస్టులు కూడా ఎక్కడైనా మనుషులు ఉండారా ఉంటే ఏ గ్రహాల్లో ఉండరు మార్స్లో ఉండారా జూపిటర్లో ఉండారా ఇక్కడ ఉండారా అక్కడ ఉండరా అంగార గ్రహంలో ఉండారా చూడండి ఇవన్నీ ఎందుకంటున్నారు తెలుసా అసలు పదం ఇదే జనహో జరు జనులుండేటువంటి లోకం ఒకటి ఉంది అనేది బేస్ అసలు కాబట్టి భోహో భువహ సువహ మహహ జనహేళ్ళ తపహ తపోలోకం తర్వాత సత్యం ఏడో లోకం సత్యలోకం ఊర్ధ్వం అది అంటే సత్యలోకం అంటే బ్రహ్మలోకం అని అర్థం అన్నిటికన్నా అత్యతిష్ట దశాంగుళం ఇవన్నీ వాటికి అంతరార్థాలు ఈ పైన ఏడు లోకాలు బ్రహ్మాండ మధ్య అన్నప్పుడు బ్రహ్మాండంలో మధ్యలో నువ్వున్నావు నీకు పైన ఏడు లోకాలు మరి కింద స్వామీజీ కింద కూడా కావాలా అతలా సుతలా వితల తలాతలా మహాతల రసాతల పాతళ ఏం తలబట్టుకుంటున్నారే మీరు ఆలోచించి ఇవన్నీ మీకు ఎట్లా జ్ఞాపకం ఉంటాయి స్వామీజీ ఎందుకు ఉండవా మీకు ఇచ్చినప్పులు జ్ఞాపకం లేవా మర్చిపోతుంటారా చెప్పండి నేను వస్తాను మీ ఇంటికి అంతే ఇది కూడా దే అవసరం మనకుంటే జ్ఞాపకం ఉంటుంది అతలా సుతల వితల తలాతల రసాతల మహాతల పాతాళ మనకు తెలిసింది రెండే బ్రహ్మాండం పాతాళం పాతాళానికి దొక్కేశాడయ్యా వాడిని వాటితో కలిసి బిజినెస్ చేసి వాడిని పాతాళానికి దొక్కేశాడు పాతాళం ఎక్కడో మనకు తెలియదు ఇటు పోతే ఏడోది అర్థం పూర్వక రోజుల్లో రాక్షసులు ఉండాలని చెప్పేది పాతాళంలో కదా ఇది కాబట్టి పైనండేటువంటి ఊర్ధ్వలోకాలు ఏడు కింద ఉండేటువంటి అధోలోకాలు ఏడు మొత్తం గెలిచినైనా పద్నాలుగు బ్రహ్మాండ మధ్య తిష్టంతి భువనాన్ని చతుర్దశ భువన వసంత్యు భువన వసంత్యు భువన వసంతి అది షు ఈ పద్నాలుగు భువనాలు ఏవైతే ఉన్నాయో యేషు అంటే భువనేషు వసంతి అక్కడ జీవిస్తూ ఉన్నారు ఎవరు ప్రాణి దేహ యథాయథం ప్రాణులు దేహాలు వెరీ ఇంపార్టెంట్ ఇది స్వామీజీ దీనికి ఆధారం ఏంటి ఇప్పుడు మనవాళ్ళు చెప్తున్నారు అక్కడ ఏమీ లేదు ఇక్కడ ఏమీ లేదు అంటున్నారు సైంటిస్టులు కానీ మీరు చెప్పేది ఆయా లోకాల్లో ప్రాణులు ఎవరెవరు ఉండాలనో వాళ్ళు ఉంటున్నారు బ్రహ్మలోకంలో ఎవరు వాళ్ళు ఉంటారు వరుణలోకంలో ఎవరుండాలో వాళ్ళు ఉంటారు ఇంద్రలోకంలో ఎవరుండాలనో వాళ్ళు ఉంటారు క్లియర్ భూలోకంలో ఎవరుండాలనో వాళ్ళు ఉంటారు అని అంటున్నారు కదా అదే కానీ ప్రాణులు ఉంటాయి దేహ దేహాలు కూడా ఉండవు దేహాలు ఉంటాయి భిన్నమైనటువంటివి ఉంటాయి ఆయా ప్రాంతాల్లో ఎట్టట్లా ఉండాలని అట్లాంటివి ఉంటాయి ఇప్పుడు భూచరాలు ఉన్నాయి అవి ఒక రకంగా ఉన్నాయి జలచరాలు ఉన్నాయి అవి ఇంకో రకంగా ఉన్నాయి కాబట్టి జలం అనేటువంటి లోకంలో ఉండేటువంటి ఒక విధంగా కనపడుతూ ఉన్నాయి భూలోకం భూమిద ఉండేటువంటి ఇంకో రకంగా కనపడుతూ ఉన్నాయి అట్లాగే ఏ ఏ లోకాల్లో ఉండేటువంటి జీవులు ఏ కర్మానుసారేణ ఏ కర్మమును ఆ లోకంలో ఉంటూ అక్కడ అనుభవించడానికి అనుగుణమైనటువంటి దేహాలే వాళ్ళకు ఉండాలి కనుక అటువంటి ప్రాణులు అక్కడ ఉంటారు వాళ్ళకు అనుగుణమైనటువంటి దేహాలే ఉంటాయి క్లియర్ అర్థం ఇప్పుడు ఎస్ కనుక భువనేషు వసంతియేషు భువనేషు వసంతి ప్రాణిదేహ యథాయధం అది యథాతథం కాదు యథాయథం అది ఇంపార్టెంట్ ఎలా ఎలా ఉండాలో యథాయథం అది యథాయథం ఏ విధంగా అయితే ఉండాలనో ఆ విధమైనటువంటి దేహాలతో ఉంటారు క్లియర్ కాబట్టి దేవ దేవతల లోకంలో ఉండేటువంటి వాళ్ళు సత్యలోకంలో ఉండేటువంటి వాళ్ళు దేవతల యొక్క శరీరాలతో ఉంటారు శరీరాలు ఒక విధంగా కనిపించినా కూడాను కనిపించవు సినిమాల్లో తప్ప ఒకవేళ అట్లాగే కనిపించినా మన దేహాలాగే ఇంద్రుడి దేహం ఉండినా మన దేహం వేరు ఇంద్రుడి యొక్క దేహం వేరు మన దేహంలో నుంచి చెమట రావచ్చు ఇంద్రుడి దేహంలో రావడానికి అవకాశం లేదు ఎందుకని లేదు ఉప్పు కారం లేదు కారణం ఎందుకుని తిండి లేదు తిండి ఎందుకు లేదు అక్కడ ఫుడ్ ప్రాబ్లమా కాదు మరి ఎందుకని తినడం లేదు ఆకలి లేదు ఆకలి లేదు కనుక దుఃఖం లేదు బాధ లేదు అర్థమవుతుంది కాబట్టి మరణం లేదు చూసారా మరణ ధర్మం కూడా లేదు మరణ ధర్మం మనకుంది మానవులకు ఉంది అక్కడ దేవతలకు లేదు అది దేవ్ ఫోర్ ఇవన్నీ చూసినప్పుడు దేవశరీరాలు వేరుగా కనపడుతున్నాయి మానవ శరీరాలు వేరుగా కనపడుతున్నాయి తిర్యక్ శరీరాలు వేరుగా కనపడుతున్నాయి కాబట్టి జంతువులు వేరుగా కనపడుతున్నాయి సూక్ష్మజీవులు వేరుగా కనపడుతున్నాయి చూడండి వాటిని కూడా జీవులు అన్నారు సూక్ష్మజీవులు బ్యాక్టీరియా కూడా సూక్ష్మజీవులు అవి కూడా జీవులే సూక్ష్మం సటిల్ మనకు కనిపించకుండా ఉంటాయి మైక్రోస్కోపిక్గా చూడాలి వాటిని ఆయా శరీరాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా అక్కడ ఉంటారు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతుంటాడంటే ఒక విధంగా అప్రస్తుతం ఇదంతా ఇదేం చేసుకుంటామో చెప్పండి వచ్చిన బాధ ఏంటంటే ఇవన్నీ అసత్యం తెలుసుకోవడానికి టోటల్ అదే నేను చెప్పింది ఇంతకుముందు హోల్ కాస్మాస్ ది అన్ రియాలిటీ ఆఫ్ ది హోల్ కాస్మాస్ ఈజ్ నౌ బీయింగ్ డిస్కస్డ్ అన్న చూచారా అది ఇప్పుడు డిస్కస్ చేస్తాడు దాన్ని మొత్తం ఇంతవరకు నీకు ఇప్పుడు తెలుసు ఏమని తెలుసు తెలుసా ఆకాశం కనపడుతూ ఉందే గాని ఆకాశం మిథ్య బాగా మననం చేయాలి ఇది చిన్న విషయం కాదు వాయువు కనపడుతూ ఉంది వీస్తూ ఉంది నేను అనుభవిస్తూ స్పర్శ తెలుస్తూ ఉంది అయినా వాయు అస్థి ఆ ఉన్నదేదో అది సత్పదార్థం సద్ధర్మం అది గనక లేకపోతే ఇది మిథ్య కాబట్టి వాయువులో వాయువు ఉన్నట్లుగా తెలియడానికి ఆధారమైన సద్ధర్మం ఆకాశంలో ఆకాశ ప్రదాత్తుడిగా తెలుస్తూ అగ్నిలో అదే జలములో అదే పృథివిలో అదే అది ఒక్కటి ఉంటే పంచభూతాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నాయి ఆ ఒక్కటి లేనప్పుడు ఇదంతా మిత్సగా ఉంది మిథ్య మరొకప్పుడు సత్యం కాలేదు మిథ్య ఎప్పుడు మిథ్యే సత్యమే ఏదేనా సత్యము కాబట్టి నాది సత్య దృష్టి మిథ్యా దృష్టి కాదు కనుక నేను భూమిని చూడొచ్చు కానీ భూమి శాశ్వతం అనుకోవడానికి లేదు నేను అగ్నిని చూడవచ్చు కానీ అగ్ని శాశ్వతం కాదు జలాన్ని చూడొచ్చు కానీ జలము శాశ్వతం కాదు అర్ధక్రియ అవన్నీ నాకు ఉపయోగపడతాయి చెప్తాను ఇప్పుడు మీకు అదంతా వస్తుంది అవన్నీ ఉపయోగపడతాయి వేరే విషయం కానీ సత్యం ఏది ఉన్నది అస్తి ఖచ్చిత అని అన్నప్పుడు ఇవేవి అయ్యేందుకు అవకాశం లేదు గనక వాటిని ఉపయోగించుకోవడంలో తప్పు లేదు వాటి మీద మమకారం పెంచుకుంటే లాభం లేదు ఎలాగూ స్వప్నగతమైన విషయాలు వాళ్ళలే కాబట్టి స్వప్నంలో ఉండేటువంటి ధనం నాదేని నువ్వు అనుకుంటే అది నీకు ఎంత సుఖాన్ని ఇస్తుందో స్వప్నవత మురుష స్వప్నంలాగానే మాయాస్వరూపమై అసత్యమైనటువంటి ఈ జగత్తుతో ఎంతగా మనం పెనవేసుకోకపోయినా ఇవన్నీ సత్యమని ఎంతగా మనం నమ్మినా ఒకరోజు మాత్రం ఇవి కాటు వేస్తాయి మాటు వేసి కాటు వేస్తాయి ఆ రోజు మాత్రం దుఃఖం పొరలు వస్తుంది నమ్ముకున్నప్పుడు సత్య జీవనంలో మనం శాంతి పొందగలం కానీ అసత్య జీవనంలో శాంతి పొందేందుకు అవకాశం లేదు కనుక మన బుద్ధిలో నుంచి అసత్యాన్ని తొలగించాలి అర్థమైత అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ అందుకనే దాన్ని అందరూ పట్టుకోలేకపోతూ ఉండరు పైగా విమర్శిస్తూ ఉండరు కనుక ఆ సత్య వస్తువుని నేను జీర్ణించుకొని ఇది నేనే సత్యం అనేటువంటి అహంబ్రహ్మాస్మీ జ్ఞానం మనకు కలగాలనేటప్పుడు దానికన్నా అన్యంగా ఏదైతే మిథ్యగా తెలుస్తూ ఉందో మాయగా తెలుస్తూ ఉందో దాని మీద ఏ వ్యామోహం లేకుండా ఉండాలంటే మొట్టమొదట ఏది మాయో ఏది సత్యమో అర్థమై తీరాలి అది ఇక్కడ వివేచన అది విచక్షణ అది డిస్క్రిమినేషన్ ఇక్కడ చాలా సూక్ష్మైన విషయం ఇప్పుడు తీసుకొచ్చేసాడు ఒక దశలోకి కనుక మొత్తం టోటల్ నీకు ఏదైతే కనపడతా ఉందో బ్రహ్మాండ మధ్య చతుర్దశ చతుర్దశ భువనాలు నీకు కనపడుతున్నాయో ఇవన్నీ కూడాను ఉన్నవి కానీ ఎలా ఉన్నవి ఆలోచిస్తే మాత్రం మిత్సగానే ఉన్నాయి దాంట్లో ప్రాణులుండినా దేహాలుండినా ఆయా ప్రాంతాల్లో ఆయా లోకాల్లో తదనుగుణమటువంటి దేహాలు తదనుగుణమైనటువంటి జీవన విధానం ఉండొచ్చు సరేనా కానీ ఇవన్నీ కలిపి మాయా ఇవి ఏవి సత్యం కాదు ప్లీజ్ బ్రహ్మాండోక దేహు సద్వస్థుని పృథక్ అసంతో క్షతిహి ఎస్ ఇప్పుడు చూడండి ఇంతకుముందు ఏదైతే చెప్పాడు ఏది చతుర్దశ భువనాలు అవి ఇవి అన్ని చెప్పుకుంటూ వచ్చాడు కదా అది పురాణోక్తం ఇంతకుముందు వచ్చింది కదా మొన్న లాస్ట్ క్లాస్లో పురాణోక్తం కాబట్టి ఇది పురాణోక్తం కాబట్టి పురాణ శాస్త్రరీత్యా అది చెప్పాడు ఇప్పుడు తత్వశాస్త్రీత్యా ఏంటో చెప్తున్నాడు బ్రహ్మాండ బ్రహ్మాండ లోక దేహ బ్రహ్మాండ బ్రహ్మాండ అస్తి లోక అస్తి దేహ అస్తి చూచారా సద్వస్తుని అది ఈ సద్వస్తువు ఏదైతే ఉందో దీంట్లోనే బ్రహ్మాండములు ఉన్నవి లోకములు ఉన్నవి దేహములు ఉన్నవి చతుర్దశ భువనాలు అంటున్నావు పద్నాలుగు లోకాలు ఉండని దేంట్లో ఉన్నాయి అవి ఆ పద్నాలుగు లోకములు ఉన్నవి అన్నావు కదా భువనేషు ఏషు భువనేషు వసంతి వాళ్ళంతా ఉండాలన్నావు ఎవరు ఎక్కడ భువన చతుర్దశ భువనాన్ని బ్రహ్మాండ మధ్య తిష్టంతి అన్నీ ఉన్నాయి కాదనడం లేదు ఆ ఉన్నది అనేటువంటిది సత్తుకు సంబంధించినటువంటి విషయం ఎక్కడ బ్రహ్మాండంలో కాబట్టి బ్రహ్మాండ అస్థి టోటల్ బ్రహ్మాండము ఉన్నది ఇప్పుడు ఏమంటాడు ఆ బ్రహ్మాండం అంతా మిత్యే అస్థి సత్యం అది ఉంటేనే బ్రహ్మాండం ఉంది లేకపోతే లేదు అస్థి బ్రహ్మాండ అస్థి అట్లాగే ఆ బ్రహ్మాండంలో చతుర్దశ భువనాలు పద్నాలుగు లోకాలు లోక లోక అస్థి దేహ ఆయా లోకాల్లో తదు అనుగుణమైనటువంటి దేహాలు ప్రాణులు జీవిస్తూ ఉన్నాయి కదా తిరుగుతూ ఉన్నాయి కదా దేహ కాబట్టి దేహాలు ఉన్నవి లోకము ఉన్నది నా చూడు బ్రహ్మాండము ఉన్నది లోకములు ఉన్నవి దేహములు ఉన్నవి జీవులు ఉన్నవి వీటన్నిట్లో ఉన్నది అనేది ఉన్నది తత్ సత్పదార్థ సద్వస్తు ఇప్పుడు టోటల్గా ఈ బ్రహ్మాండంలో ఈ చతుర్దశ భవనాల్లో ఈ దేహాల్లో ఈ ప్రాణుల్లో ఉండేటువంటి సద్వస్తువు ఏదైతే ఉందో సద్వస్తువు ఉండడం వలన ఈ ఉన్నాయి గనక ఆ సద్వస్తువు నుండి పృథక్ కృతే ఈ బ్రహ్మాండాల్ని లోకాలని దేహాలని ప్రాణుల్ని గనక వేరు చేసినట్లయితే పృథక్ వేరు పృథక్ కరణం పృథక్ వేరు కరణం చేయడం పృథక్ అది దాన్ని కనుక వేరు చేసినట్టయితే పృథక్తే అసంత చూడండి అసంత అండాదయోహో అండాదయోహో ఈ బ్రహ్మాండం అంతా సమస్తమంతా ఇప్పటి నువ్వు తెలుసుకున్నది అసంత సంతి అంటే సత్తు కదా అసంత అసత్యమ్మాయ టోటల్ బ్రహ్మాండం ఇక్కడ ఇంకొక్క తమాషా ఉంది అయ్యా అవంత సత్తు సత్తు సత్తే ఉంది వాటిల్లో సత్తుని పృథక్తుని పృథక్తే ఆ సద్వస్తువుని వేరు చేసిన తర్వాత అసంత బ్రహ్మాండయోహో నాయన అండాదయోహో ఈ బ్రహ్మాండాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను లోకాలన్నీ కూడాను అసంతహ మిథ్య అని అంటున్నావు కాదు ఉందా లేదా ఇట్స్ ఎ క్వశ్చన్ మిథ్య ఉందా లేదా అంటున్నాను డైరెక్ట్ క్వశ్చన్ ఉంది కదా ఉందంటే నీకు తెలిస్తేనా తెలియకపోతేనా కాబట్టి మిథ్య ఒకటి ఉందనేది నీకు తెలుస్తుంది కదా కనిపిస్తుంది కదా కనిపించలేదు కదా బాతు ఉంటే ఉండని ఈయన విద్యారణ్య స్వామిని ఆయన ఈయన విద్య ఒక అరణ్యం ఎవటి ఎటు తిరుగుతుందో ఎక్కడ దారి ఎక్కడ ఏదో తెలియదు ఎక్కడ ఏదో తమాషా చూండి అండాదయోహో కాబట్టి బ్రహ్మాండం అంతా కూడా మాయా అసత్ అసత్తు నీకు తెలుస్తుందా లేదా తెలుస్తుంది కదా అవును అంటే కొందరు అంటారు స్వామీజీ ఈ జగన్మిత్య బ్రహ్మ సత్యం అనేది అనుభూతిగా అందిన తర్వాత అంతవరకు ఈ ప్రపంచం ద్వైతంతో తెలుస్తూ ఉంటుంది కదా మనం బ్రహ్మని తెలిసిన తర్వాత ఈ ప్రపంచం అంతా అదృశ్యమైపోద్ది మీకు ఎప్పుడు రాలేదు ఈ క్వశ్చన్ జనరల్గా వస్తుంది ఇది అసలు కొందరు అయితే భయపడతారు ఈ వద్దులే వేదాంతం ఏమి లేకుండా ఉంటే ఎట్లా ఉంటుంది వాలజ్జుడు కర్మ అది మళ్ళీ బౌద్ధ మతం ఏమి ఉండేది ఏమీ లేదని ఎప్పుడు చెప్పాడు నీకు సత్యం జ్ఞానం బ్రహ్మ ఎవరు లేదు అంటే ఏమి లేకుండా నేను ఒక్కడనే ఉంటే ఏం కనపడుతుంది అని ఏం కనపడాలి నీకు మళ్ళీ మళ్ళీ దృశ్యం కనపడాలా దృగ్ బ్రహ్మ దృశ్యం మాయ ఇత వేదాంత డిమ దృశ్యం మాయ కదా ఏ దృశ్యం తన కదా నీ కనిపించేది ఎప్పుడు కనిపిస్తూ ఉంటుందా కనుక ఇదంతా చాప చుట్టుకున్నట్టుగా వెళ్ళిపోయి ఏదో పొగలో ఏనున్నట్టుగా మరి పొగ ఒకటి ఉంది కదా ఆ పొగ ఎక్కడిది ఎవరు పెట్టింది ఆ పొగ ద్వైత పొగ అందువల్ల భాతు అద్భుతమైన మాట భాంతు ప్రకాశించని మే ఇడ్ బి సో మే ఇడ్ బి సో ఇట్ మే బి సో ఉండొచ్చు భాంతు మే బి సో కరెక్ట్ ట్రాన్స్లేషన్ బాంతు ఉండని కదా ఇప్పుడు అంత మిథ్యన ఆయన తమస చూడు ఎంత టర్న్ తీసుకుంటుందో సబ్జెక్ట్ జాగ్రత్తగా వినండి నేనేమో జాగ్రత్తగానే చెప్తున్నాను నవ్వుతున్నా ఇప్పుడు ఉన్నది సత్యం దానికన్నా అన్యంగా ఉన్నదంతా మిథ్య ఆ విషయం మీకు తత్వబోధలోనే వచ్చింది స్టార్టింగ్లోనే తత్వ వివేకహ ఆత్మా సత్యం తదన్యత్సర్వం మిథ్య చూడండి శాస్త్రమే భిన్నం కాదు ఆత్మ సత్యం అదే సత్ సద్వస్తువు దానికన్నా అన్యంగా ఏదుందో అదంతా మిథ్య అది మొత్తం బ్రహ్మాండం చతుర్దేశ భువనాలు వచ్చేసాయి ఇప్పుడు అవంతా మిథ్య అని తేలిపోయింది అవన్నీ మిథ్య అవి వెళ్ళిపోతాయా ఉంటాయా అని ఉండని ఉంటే స్వామిజీ తద్భానే అది ఉండడం వల్ల తద్భానే అది ఉండడం వల్ల లేకపోతే అది తెలియడం వల్ల చూడండి అపి తద్భానేపి తద్భానేపి అది ఉన్నప్పటికి కూడా ఇప్పుడు జగత్ నిత్యన్నం నువ్వు తెలుసుకుంటానే జగత్ అని తెలిపోద్ది లే ఉండని తద్భానే అపి అది ఉన్నప్పటికీ కూడా ఇహా అస్మిన్లోకే ఇక్కడ నువ్వు జీవిస్తున్నావు కదా ఈ ప్రపంచంలో మరి ఈ ప్రపంచం ఉంది కదా ఇదంతా ద్వైతం కదా ఇదంతా భ్రాంతి కదా ఇదంతా మాయ కదా అన్నావు ఉండని మాయా ప్రపంచం ఉండని ఇహ ఈ అశ్మిన్లోకి కాక్షతిహి దానివల్ల నీకు వచ్చే నష్టమేంటి తద్భానే అది ఉన్నప్పటికి కూడా అపి తద్భానే అపి అది ఉన్నప్పటికి కూడా ఇహ ఇక్కడ కాక్షతిహి నైనా కాక్ష నీకు వచ్చే హాని ఏముంది నీకు వచ్చే నష్టమేముంది అంటున్నాడు ప్లీజ్ యద్ అసత్ చూడండి తమాషా యద్ అసత్ ఏదైతే అసత్తో సత్యం కాదో యద్ అసత్ భాసమానం యద్ అసత్ భాసమానం తత్ మిథ్యా స్వప్న గజాధివత్ ఆహా ఎక్కడ పోయింది చూసావా బ్యాక్ స్వప్న గజాధివత్ కాబట్టి నీకు కలలో గోచరించినటువంటి ఏనుగ మదపటి ఏనుగ నిన్ను తరుముతూ ఉండింది స్వప్న గజాధివత్ అట్లాగే ఆ స్వప్న గజ కలలో కనిపించినటువంటి ఏనుగ ఎట్లాగైతే మిథ్యో కానీ కళలో కనిపించిన ఏరుగా ఉన్నట్టే ఉండింది నీకు నీకు మేలుకుంటే తెలిసింది ప్రబోధ సమయం అది లేదని జ్ఞానం వల్ల తెలిసి వస్తుంది అది ఉండడం వల్ల మనకేం నష్టం లేదు బాగా అర్థం చేసుకోండి కనుక యద్ అసత్ భాసమానే సతీ భాసమానే సతీ తత్ మిథ్య స్వప్న గజాదివత్ స్వప్నతుల్యవత్ కాబట్టి స్వప్నంలో ఉండేటువంటి వస్తువులన్నీ కూడా ఎట్లాగైతే మిథ్య మాయాని తెలుస్తుందో స్వప్నం చూస్తూనే ఉన్నాము అది మాయని తెలుస్తూనే ఉంది కాబట్టి బ్రహ్మాండాలు తెలుస్తూ ఉండినా చతుర్దశ భువనాలు తెలుస్తూ ఉండినా నానత్వ విశిష్ట ప్రపంచం గోచరిస్తూ ఉండినా దృశ్యమాన జగత్ తెలుస్తూ ఉండినా జ్ఞానికి సత్యం తెలిసిన జ్ఞానికి సర్వం బ్రహ్మమయం నిహనా రెండో వస్తువు ఉండేందుకే అవకాశం లేదు స్వామిజీ సింపుల్ డౌట్ కమా అది స్వప్నం అంతఃానాత్ అది లోపల జరగటం ఉంది కానీ ఇది జాగ్రత్త ఇది జాగ్రత్తలో కనిపిస్తూ ఉంది స్వప్నంలోకి మళ్ళీ తిరిగి ఎంటర్ కాలేం జాగ్రత్తలో తిరిగి ఎంటర్ అవుతాం అదే దానికి దీనికి మెయిన్ డిఫరెన్స్ దాంతో పోల్చినప్పుడు ఇది సత్యమని ఎందుకంటున్నా అంటే జాగ్రత్త అవస్థని ఇప్పుడు కలగన్నాము కలలో ఎక్కడున్నావా నువ్వు ముంబైలో ఉన్నానండి మేలుకున్నావు నువ్వు ఎక్కడ ఉన్నావు కళలో ముంబాయిలో ఉన్నాను ఇప్పుడు పో మళ్ళీ పడుకుంటాడు అనుకోండి సేమ్ డ్రీమ్లోకి ఎంటర్ కాలేడు పోతాడు మళ్ళీ సేమ్ ఆ బొంబాయిలోకి పోయి అక్కడ ఎక్కడైతే ఉన్నాడో ఆ బీచ్ దగ్గర ఉండగలడా ఉండలేడు ఒకవేళ వాడికి కళ ఇంకొక కళ వస్తుందేమో అదే వచ్చేందుకు అవకాశం లేదు అందువల్ల అది మిథ్యా మరి అక్కడి నుంచే మేలుకున్న తర్వాత వీడు పడుకోకముందు ఎక్కడైతే ఉన్నాడో మంచం మీద వాడు పోయి బొంబాయి తిరిగిన మేలుకున్నప్పుడు మంచం మీదనే ఉన్నాడు ఇక్కడికే వస్తూ ఉన్నాడు మళ్ళీ కలగన్నాడు అనుకోండి ఈసారి కలగటక పోతాడు కానీ లేచేటప్పటికి మనసం మీదనే ఉంటాడు మళ్లీ కలగన్నాడు రసగుల్లా తింటాడు మళ్ళీ వచ్చిన తర్వాత మనసం మీదనే ఉంటాడు ఆకలితో కాబట్టి ఇది సత్యం కాబట్టి మీరిచ్చిన ఎగ్జాంపుల్ స్వప్న గజాదేవత అనేది అక్కడ సరిపోయి ఉండొచ్చేమో కానీ పూర్వం ఇప్పుడు సరిపోవడానికి అవకాశమే లేదు స్వామీజీ దెన్ మృగతృష్ణ దృష్టాంతం the water of the mirage does not soak the earth id id ni kanaparthu undedi kada swapna prabecyam em kaalu kada ippudu nadichi pothu unnavu nu okka sari neeku mirage kanpinchindi murugadushna endamavu kanpinchindi endamavulo jalam unnattu ga ne telustu undi clear crystal clear sakkaga telustu undi idi maru marinchika nyayam కాబట్టి మృగతష్టంలో నీళ్లున్నాయి అని తెలుస్తుంది కానీ ఆ నీళ్లు ఈ భూమిని ఏమన్నా తడిపే అవకాశం ఉందే ముంచే అవకాశం ఉంది ఉందే ఎందుకని మిథ్యా అదే కనుక ఒరిజినల్ వాటర్ అయితే తడిపేయగలదు భూమిని నీళ్లతో భూమిని తడపలేకపోతే కుమ్మరి కొండట చేస్తాడు కనుక అది నిజమైనటువంటి జలం కాదు జలంలాగా నీకు కనిపించింది అదే ఇప్పుడు ఆయన అడిగేది తానే అపి ఇహ కాక్షతిహి అయ్యా ఎండమావి కనిపిస్తూ నీకు వచ్చే నష్టమేంటి అని ఎప్పుడు నీకు నష్టమో తెలుసా అది ఎండమావి అని నీకు తెలియకపోతే నష్టం ఎట్లా నష్టం పరిగెత్తుకుంటూ పోతావు గనక దాహం అని దాహంతో ఉన్నాను ఆ ఎండమావిలో నీళ్లు తాగుతాను అని పరిగెత్తుతావు గనుక ఎప్పుడైతే నీకు ఎండమావి తెలిసిపోయిందో అది మిథ్యాత్వం నీకు అర్థమైపోయిందో ఇంకా నువ్వు అక్కడే పోవు కదా చెప్పు అది ఉంటే నీకు వచ్చే నష్టం ఏంటి వెరీ ఇంపార్టెంట్ కాబట్టి నీకు ఏ విధమైనటువంటి నష్టం లేదు బ్రహ్మాండాలు ఉంటే ఉండని వాళ్ళు చెప్పేది అది ఆ బోధించేది జ్ఞానం అజ్ఞానం అనిగా నీకు వచ్చాను ఎందుకు బోధిస్తున్నాడు ఎవడికి బోధిస్తున్నాడు అంటే ఎవరు లేని కూర్చొని పాట పాడతాడు ఎవడు అంటే వాడే వింటాడు పాట లేకపోతే బాత్రూంలో అందరు ఎందుకు పాడతారు ఎవడో తింటాడు అక్కడ బాత్రూంలో పాట ఎవడన్నా తింటాడా ఎవరైనా దానికైనా స్వరమా ప్రతి ఒక్కడ పాడతాడు కదా పోయే ఎందుకని అబ్జెక్ట్ చేసేవాడు ఎవడ ఉన్నాడు కదా నాకు అంటుంది ఇప్పుడు అందుకని నీకు కనిపించినంత మాత్రం నష్టం లేదు కమాన్ భూత భౌతిక మాయాసితే धीर-विपरयेति नक्वचित धीर्विपर्यति न क्वचि भूता मे वेस्ट बिगन भूत भूत पंचभूता भूत भौतिक ఆ పంచభూతాల యొక్క కార్యాలైనటువంటి బ్రహ్మాండాదులు చతుర్దశ భువనాలు మాయానాం వీటన్నిటికీ కారణమైనటువంటి మాయా చూసారా పంచభూతాలు ఈ పంచభూతాలకు కార్యాలైనటువంటి చతుర్దశ భువనాలు వీటన్నిటికీ కారణమైనటువంటి మాయా మాయ అసత్వే అత్యంత వాసితే సతి అది అసత్వే ఇదంతా సత్తు కాదు సత్యము కాదు అని అత్యంత పూర్తిగా పుష్కలంగా వాసితే బుద్ధావ్ వాసితే సతే బుద్ధావు ఎప్పుడైతే నీ క్లియర్ గా తెలిసిపోయిందో ఇప్పుడు తెలిసిపోయింది భూతాలు ఏవైతే ఉన్నాయో ఉన్నవి కానీ సత్యంగా ఉన్నవి మాత్రం కావు సత్యంగా ఉన్నవి కావు గనక అవి కాబట్టి వాటి కార్యాలైనటువంటి చతుర్దశ భువనాలు ఏవైతే అవి కూడా ఉన్నవి ఉన్నవి కానీ సత్యంగా ఉన్నవి మాత్రం కావు కనుక అవి కూడా మిథ్య అవన్నీ ఇవన్నీ ఏర్పడడానికి ఆధారమైనటువంటిది మాయ సత్వరజసమో గుణాత్మిక మాయ అస్తి బ్రహ్మాశ్రయ బ్రహ్మమును ఆశ్రయించుకునేటువంటి మాయ కారణంగా తెలుస్తుంది కాబట్టి ఆ మాయ కూడా అసత్వే కాబట్టి పంచభూతాలకి భువనాలకి మాయకి సమాన ధర్మం అసత్వం అసత్వం సమాన ధర్మం మాయ అనేటువంటిది ఈ మూడిటికి సమాన ధర్మం ఓకే కాబట్టి ఒక్కటే కాదు మాయ ఎగిరిందంటే అన్ని ఎగురుతాయి మాయ ఎగరాలంటే మహిమ తెలియాలి మహిమ తెలిసిన మాయ ఉండడానికి అవకాశం లేనే లేదు మాయ ఉంటే ఇవన్నీ ఉంటాయి उना महिम उ अभी उ महिम सत्यम मय मेथ अदी इपड़ चूँ अत्यंत वस्त्य सतीत मेथ को नैन अ पदचेद चूसक संधि सद्वस्त सवैत చూసుకోండి సంధి సద్వస్తు అద్వైతం ఇది ఏషాద్ అక్కడికి క్లియర్గా ఉందే కాబట్టి పంచభూతాలు వాటి కార్యాలైనటువంటి భువనాలు వీటన్నిటికీ కారణమైనటువంటి మాయా ఇదంతా కూడా అత్యంత అసత్ పూర్తిగా ఇది అసత్తు మాయా అనేటువంటిది వాసితే సతీ బుద్ధవు బుద్ధిలో స్థిరపడిపోయిన తర్వాత సద్వస్తు ఏదైతే సద్వస్తు ఉందో అది అద్వైతం అది ఎంటర్ ఎంటర్ అయ్యాడు ఇప్పుడు ఏది సత్ అద్వైతం సద్ అద్వైతం ఫస్ట్ శ్లోక ఫస్ట్ శ్లోక ఇప్పుడు తొంభై ఎనిమిదిలో ఉన్నాం ఫస్ట్ శ్లోక అది కాబట్టి సద్వస్తు అద్వైతం ఇది ఏషాధి ఆ సద్వస్తు ఏదైతే ఉందో అది ద్వైతం కాదు అద్వైతము అని ఏషా ధీ ఈ బుద్ధి ఏదైతే ఉందో అద్వైత బుద్ధి క్వచిత్ నా విపర్యేతి క్వచిత్ నా విపర్యతి క్వచిత్ ఎప్పటికీ ఎప్పటికీ కూడాను నా విపర్యేతి అంటే నా విపర్యతి విపరీతం చెందదు చెల్లించదు ఎట్టి పరిస్థితుల్లో చెల్లించదు చెడదు ఏషా దీహి కాబట్టి అద్వైత బుద్ధి ఏదైతే ఉందో అవన్నీ తెలుస్తూ ఉండినప్పటికి కూడాను ఇది చెలించదు బుద్ధి అద్వైత బుద్ధి తమాషదోండి అంటే నీ బుద్ధిలో నాయన అనుభూతిది నీ బుద్ధిలో అద్వైతమే ఉంటుంది ద్వైతం కనిపిస్తూ ఉండినా ఈ ద్వైత భావన నిన్ను చెల్లింపచేయలేదు నా విపర్యతి ఎందుకు చెల్లింపచేయలేదు అదంతా అసత్ అదంత అసత్ పుష్కలంగా అత్యంత అసత్వే వాసితే సతి బుద్ధవు నీ బుద్ధిలో స్థిరపడిపోయింది గనక ఇంకా మిగిలింది సద్వస్తు ఆ సద్వస్తు అద్వైతం ఇతి ఏషాధీ ఈ విధమైనటువంటి బుద్ధి అద్వైత భావన ఏదైతే నీ బుద్ధిలో స్థిరపడిపోయిందో ఇది క్వచిత్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎప్పటికీ క్వచిత్ నా విపర్యతి ఇంకా జ్ఞానం చెడదు ఏదొచ్చినా పోతుంది జ్ఞానం వస్తే దేని చేతను కూడా చెడగొట్టదు అది ఎడ ఇప్పుడు నీకు మూడు మూళ్ళ తొమ్మిది అనుకోండి నీకు తెలుసు కదా యావత్ ప్రపంచం వచ్చి మూడు మూళ్ళ పన్నెండు అని కనుక నువ్వు యాక్సెప్ట్ చేస్తావా మొత్తం ప్రపంచం అంతారా బీష్ ఎందుకని నీ దగ్గర జ్ఞానం ఉంది కనుక అన్షేకబుల్ ప్లీజ్ దీన్ని ఎవ్వడూ షేక్ చేయడానికి అవకాశమే లేదు అటువంటిది జ్ఞానం అంటే नीक सद्वस्तवे सत्यम अने की ज्ञा स्थिरपड़ी कट्टी परस्थित चलान अवकाशमे लेते अद अद्वैत अद्वैत ब्रह्म सदतम वादी सदद्वैत प्लीज कर्थी दीन अर्थम इकड़की సత్యేతర వస్తువు గోచరించినా అంటే సత్యము కానిటువంటిది సత్యేతర అంటున్నాను సత్యేతర మాయా సంబంధమైనటువంటి వస్తువు గోచరించినా అది అసత్తు అది మాయా అనే భావం నీలో దృఢంగా ఉన్నంత వరకు బుద్ధో అది నీలో దృఢంగా ఉన్నంత వరకు అది ఉండిన అపి నీక అది సత్యం అనిపించదు అంతే కాబట్టి అసత్య వస్తువు గోచరిస్తూ ఉండిన అది ఒకవేళ సత్యేతర వస్తువు అది సత్యానికన్నా భిన్నమైనటువంటిది అది నీ కనపడుతూ ఉన్నప్పటికీ కూడాను దాన్ని నువ్వు చూస్తూ ఉన్నప్పటికీ కూడాను అది అసత్తు మాయా అనేటువంటి భావన నీ బుద్ధిలో స్థిరపడిపోయింది గనక అది ఎంతకాలం ఉండినా నువ్వు చూస్తూ ఉంటావే గాని అది సత్యం అనేటువంటి భావన మాత్రం నీలో అంకురించడానికి అవకాశమే లేదు ఎందుకని మిరాస్ అంతే మృగతృష్ట ఒకవైపు ఎండమావి నీకు కనిపిస్తూ అది ఉండని అది ఉండని బంతు నల్ల నష్టం లేదు ఎందుకని అది కనిపిస్తూ ఉండినా నిన్ను ఆకర్షించలేకపోతా ఉంది ద్వైతం తెలుస్తూ ఉండినా నిన్ను తన వైపు లాగలేకపోతా ఉంది కారణమేంటి ఏ ద్వైతమైతే నీ గోచరిస్తూ అది అసత్యం అని మాయ అని నీకు అర్థమైపోయింది గనక సత్యం ఏదో అది నీ బుద్ధిలో స్థిరపడిపోయింది గనక ఇవి ఉంటూ ఉండినా కనిపిస్తూ కలవర పెట్టడానికి ప్రయత్నం చేస్తూ నువ్వు కలత నా విపరీ అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడాను షెక్కావు నాయన రిపిటేషన్ ఏమో అయినా అర్థం చేసుకోండి ఈ సందర్భంలో రమణ మహర్షి దేహాన్ని వదులుతూ ఉంటే అందరూ ఏడుస్తూ ఉంటే ఏమన్నాడు నడకరది పారడా జరిగేది చూడురా కదా జరిగేది చూడురా అంటే ఏంటి సినిమా చూడమనే అది జరిగేది జరుగుతూ ఉంటుంది నువ్వు దాన్ని చూస్తూ ఉండరా కలతబడకుండా నా విపరీతీ ఎందుకని అది అసత్యే కదా అసత్ అంటే ఏంటో తెలుసా ప్రపంచమంతా పంచభూతాలు చతుర్దశ భువనాలు వాటి కార్యాలు మాయా దాని కారణం ఇదంతా కలిసే కాదు ఇంక్లూడింగ్ యువర్ బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్ నీ దేహం ఏంటప్పుడు నీ దేహంలో ఏముంది భూత భౌతిక ఎప్పుడైదన్నావో భూత భూతములు పంచభూతములు నీ దేహంలో ఉండే అవే కాబట్టి అవి పూత ఏం పోయింది ఇప్పుడు అసత్ ఏంటి సత్తు మాయ పోని బీట్ డి సో లెట్ ఇట్ గో పోని అక్కడ చేరిపోతుంది వెదర్ యూ యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్ ఈ సత్యం కనుక మనకు బాగా అర్థమైతే మన బుద్ధిలో స్థిరపడితే నిర్యాణ దశలో రవణ మహర్షి దేహాన్ని చూచాడో మనం కూడా చూడగలం అర్థమైతే చాలు ఇది అర్థమైతే చాలు నేను రేపు మధ్యాహ్నమే ప్రాణం పోతా ఉంది తెలిస్తే రేపు మధ్యాహ్నం ఈ భావన నిలబడిపోయి ఉంటాం దేహం రాలిపోద్ది అది అద్వైతం అంటే చిన్న విషయం కాదు అది వేదాంతం అంటే అర్థం ఉంది జస్ట్ లిస్సన్ కాబట్టి ఇదంతా లేకుండా పోతుందా అనే క్వశ్చన్ ఒకటి నాయన బాగా వినండి ఎప్పుడైతే మీరు ఇది అసత్యం అన్నారో మాయ అన్నారో ఇదంతా లేకుండా పోతుందా స్వామీజీ మరి లేకుండా పోయింది అంటే ఆ ప్రపంచంలో జ్ఞాన్ ఎట్లా ఉన్నాడు కా భాష కిమాసేత కిం రచేత స్థితప్రజ్ఞ కా భాష సమాధిస్త కేశవ ధీ బుద్ధి సమ సమబుద్ధి సమబుద్ధిర్ విశిష్యతే నిర్దోషం హి సమం బ్రహ్మ అది సమబుద్ధి స్థిత ప్రజ్ఞాష సమాధిస్త కేశవ స్థితీ కిం ప్రభాష వ్రజేత కిం. కాబట్టి ఈ ప్రపంచం ఏదైతే మనకు గోచరిస్తూ ఇంతవరకు ద్వైత ప్రపంచం ఈ జ్ఞానాన్ని పొందిన తర్వాత ద్వైత ప్రపంచం అదృశ్యమైపోతుందా ఫస్ట్ క్వశ్చన్ కాదు భాంతు ఉండని నష్టం లేదు నష్టమైతే అది అదృశ్యమైపోవాలి ఒక ఎలుక చచ్చిపోయింది అది మనకు దుర్గంధంగా ఉంది కనుక అది పోవాలి కష్టపెడుతూ ఉంది కనుక కష్టపెట్ట ఉంటే ఉండని అవి నీకు అది ఎందుకు ఉందో ఏదో ఉండని నీకు సత్యం తెలిసిపోయింది కదా ఉన్నవి బాధ పెడతాయా నీ బుద్ధిలో ఉండేవి బాధ పెడతాయా ఉన్న ద్వైతం కాదు బుద్ధిలో నేను బాధ పెట్టేది ద్వైత బుద్ధి ఇప్పుడు నీ బుద్ధిలో అద్వైతం చేరిపోయింది సత్యం చేరిపోయింది ఉండేటి ఉండని సత్యంగా అనేది ఉంటే నీకు వచ్చిన బాధ ఏంటి సత్యరూపుడికి మరి ఇటువంటి అసద్వస్తు అయినటువంటి ఈ ప్రపంచంలో జ్ఞాని ఏ విధంగా శోభిస్తూ ఉంటాడు ఉండి కూడా లేనట్లు ఉండేది ఉన్నట్లే ఉంది లేనట్లు తెలుస్తూ ఉంది దీంట్లో జ్ఞాని ఎట్లా ఉంటాడు సదద్వైతాపృతూ ద్వైతే భూమ్యాది రూపిణి తత్వదర్ధ క్రియాలోకే ృష్ట తర్ధక్రియాోకే సెంటెన్స్ నైన్ అర్ధక్రియా దృష్టా సా బ్యూటిఫుల్ ఇప్పుడు అంటాడు భూమ్యాది రూపిణి సెకండ్ లైన్ చాలా ఇంపార్టెంట్ ఆయన భూమ్యాది రూపిణి ద్వైతే సెకండ్ లైను ద్వైతే భూమ్యాది రూపిణి ఈ శ్లోకంతో ఆపుతా కానీ ఇక్కడే ఉంది కీలకమైన విషయం అంతా జాగ్రత్తగా అండి ద్వైతే భూమ్యాది రూపిణి భూమ్యాది రూపిణి అంటే ఏంటి చతుర్దశ భువనాలు చతుర్దశ భువనాలు ఆ భువనాల్లో ఉండేటువంటి దేహాలు ప్రాణులు జీవులు మొత్తం కలిసి రూపిణి భూమ్యాది రూపిణి అంటే భూతాభూతిగా వచ్చింది కదా ఆయన ముందు అక్కడి నుంచి అన్వయం కాబట్టి భూమ్యాది రూపిణి ద్వైతే అది ఈ భూమి మొదలైనంతా కూడా ఏదైతే వాళ్ళకి తెలుస్తూ ఉందో ఈ పంచభూతాలు ఇవన్నీ కూడా ఏవైతే తెలుస్తున్నాయో ద్వైతే ఈ ద్వైతం ఏదైతే ఉందో అర్థమవుతుంది ద్వైత ప్రపంచం భిన్నంగా ఉండేటువంటిది భూత ప్రపంచం ఏదైతే తెలుస్తూ చతుర్దశ భవనాలు అందులో ఉండే లోకాలు ఆ లోకాల్లో ఉండే జీవులు వాళ్ళ యొక్క రూపాలు అన్ని కలుపుకొని ఏదైతే తెలుస్తూ ఉన్నాయో జస్ట్ లెస్సన్ సద్వైతాత్ సదద్వైతం ఫస్ట్ శ్లోక కదా సదద్వైతాత్ అంటే సదేవ సౌమ్య ఇద్ర అనేది సత్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మనేది అద్వైతం సదద్వైతం కదా సదద్వైతాత్ ఆ సద్రూపమైనటువంటి అద్వైతం నుండి అద్వైతాత్ దాని నుండి పృథక్ భూతే ఈ భూతాల్ని గనక వేరు చేసేసినట్లయితే అంటే ఏంటి ఇప్పుడు మొత్తం బ్రహ్మాండం ఆ సద్రూప చైతన్యం నుంచి గనక వేరు చేసేసినట్లయితే ప్లీజ్ తత్ తత్ తర్ధక్రియాలోకే తత్ తత్ అర్ధక్రియాలోకే లోకే అస్మిన్ లోకే ఈ ప్రపంచంలో ఏదైతే మీకు వ్యవహారంలో తెలుస్తూ ఉండిందో ఇంతవరకు అర్ధక్రియ అంటే వ్యవహార యోగ్యత్వం ఇంతకుముందు చెప్పాను మీకు అర్ధక్రియ అంటే వ్యవహార యోగ్యత్వం చాలా క్లియర్ చేస్తాను ఈ శ్లోకంలో చాలా మీకు చాలా ఆనందంగా లేచిపోతారు జాగ్రత్తగానండి లోకే అర్ధక్రియ ఈ లోకంలో వ్యవహారం ఉంది కదా అదే కదా ఇప్పుడు మనకు ప్రాబ్లం అంత అదే ఇప్పుడు నేను అబ్బాయి అది అది తీసుకొని ఆ గ్లాస్ తీసుకొని వస్తాడు వాడు ఇతనేమంటాడంటే ద్వైతి ఏమయ్యా అది తీసుకొని రమ్మని ఆయన చెప్పాడు కదా వాడు తీసుకొని వచ్చాడు కదా అది లేకపోతే అట్లా తీసుకొని వస్తాడయ్యా వాడు ఈయన దాన్ని తీసుకొని ర అని చెప్పే వాడు దాన్ని తీసుకొని వచ్చాడు ఉండబట్టే కదా అది తెచ్చాడు ఉంది మరి ఉన్నదాన్ని లేదంటాడేంటి అది అర్ధక్రియ సార వ్యవహార యోగ్యత్వం ఇప్పుడు అర్థమవుతుంది నీకు చెప్తా ఇప్పుడు నీకు కావాల్సిందేంటి అక్కడ ఉండే గ్లాసు లేదనే మీకు కావాల్సిందే ఎస్ నేను చెప్తాను లేదని ప్రూవ్ చేస్తాను అందుకని క్రిటికల్ అంటున్నాను ఈరోజు సో మీకు అర్థం కాదని ఓ సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి ఒక వస్తువుని కూడా తెచ్చాను నేను ఇప్పుడు కనుక తత్త్ అది అర్ధక్రియ వ్యవహార యోగ్యత్వం ఉంది లోకంలో కాబట్టి అర్ధక్రియ కనుక వ్యవహార యోగ్యత్వం కనుక యథా దృష్ట సా అది ఎట్లా ఉంటే అట్లా ఉండని ఏమైంది ఇప్పుడు వచ్చిన బాధ యథా దృష్ట సా తత్సంబమైనటువంటి వ్యవహారం అంతా నడుస్తానే ఉంటుంది ఇంకే వినండి ఇదంతా అసత్వం తెలిసిపోయిన తర్వాత చతుర్దశ భువనాలతో సహా బ్రహ్మాండం అంతా కూడా సద్వస్తువు తప్ప మరి ఇదంతా ఏమవుతుంది స్వామి లేకుండా పోతుందా అలాగే ఉంటుంది ఇప్పుడు నీకేం కనపడతా ఉందో జ్ఞానం వచ్చిన తర్వాత అలాగే కనిపిస్తుంది ఇప్పుడు రమణ మహర్షికి బ్రహ్మమయం చూడండి మీరు వెళ్ళలేదు వెళ్ళి స్వామి దగ్గరికి వెళ్ళి ఓ ఓ పండు తీసుకుపోయి స్వామి తమరు స్వీకరించండి అన్నారు అనుకోండి ఆయన అలా తీసుకుంటాడా లేకపోతే ఏదిరా పండేదిరా అంటాడా అంటాడా ఇప్పుడు ఆయన పండేదిరా మిత్య అప్పుడు మనం పండు మిత్య పండు తెచ్చినోడు సత్యమా వాడికి ఆన్సర్ చేసావు కదా వాడి దేహం కూడా మిథ్యా మరి వాడికి ఆన్సర్ చేసావు కనుక వాడి సత్యం వాడు సత్యమైనప్పుడు వాడి చేతుల పండు కూడా సత్యమే అనవా వ్యవహారం లోక వ్యవహారం దాన్ని అర్ధక్రియ అంటారు నీకు జ్ఞానం కలిగిన తర్వాత కూడా రవణ మహర్షికి పండుగ కనపడతానే ఉంది సరేనా బాధపడే వాళ్ళు తెలుస్తూనే ఉన్నారు అర్థమవుతుంది కానీ లోక వ్యవహారం నడుస్తుంది ఇదంత తేలిగ్గా అర్థమయ్యేటువంటి విషయం కాదు కాబట్టి కొంత జాగ్రత్తగా వినండి యథా దృష్ట సా తథైవ జ్ఞానం కలగక ముందు ఈ ద్వైత ప్రపంచం ఎట్లాగైతే ఉండిందో యథా దృష్ట సా ఆ నీకు జ్ఞానం కలిగిన తర్వాత అలాగే ఉంటుంది ఎందుకని అర్థక్రియ వ్యవహార యోగ్యత్వం కనుక ఓకే జాగ్రత్తగా రండి ఈ శ్లోకం కోసమే నేను చూస్తున్నాను అసలు ఇదే చాలా పటిష్టమైన వ్యవహారం అందుకనే సిచ్యువేషన్ అంటున్నా నేనేం తెచ్చాను జోపన నాకు ప్రియమైంది ఏంటిది ఏముంది ఏమి ఉంది కొండ ఉంది ఏది మీకు కనిపిస్తుందే కనిపిస్తుందా మీకు ఏంటిది నాకు అనిపించాలండి నాకు అనిపించాలండి మీకు కనిపిస్తుందా అంటున్నాను నాకు కనిపించడం లేదని చెప్తున్నాను నేను మీకు కనిపించేది మీ అనుభవంలో ఉంది మీరు చెప్తున్నారు నాకు కనిపించడం లేదనేది నా అనుభవంలో ఉంది నన్ను తప్పని మీరు ఎట్లంటారో నాకు అర్థం కావలేదు ఓన్లేండి స్వామిజీ అసలు మీకు ఏం కనిపిస్తూ ఉందని నాకు మట్టి కనిపిస్తుంది మీకు మట్టి కాకుండా కొండ కనిపిస్తుంది నేను అడుగుతున్న సమాధానం చెప్పాలా మట్టి లేకుండా కొండ కనపడుతుందే ఏముంది ఇంతముందు ఎందుకన్నారు కొండ ఉందా ఒకటి ఇంత మాత్రానికి నేను చెప్తే అర్థమైపోవద్ది కానీ కొండ ఉందా లేదా ఈ కొండ నేను అబ్బాయి ఎట్లానైనా ఆ పోయి మాకు అసలు దాహంగా ఉంది మంచినే పో అది చేస్తాడా అంత మట్టి అతని చేతిలో పోసే పో నీళ్లు తీసుకురా తెస్తాడా మరి కుండలేదు మట్టి అంటే కుండ ఉందని మీరు చెప్పినప్పుడు మట్టి లేకుండా నువ్వు కుండను చూడగలవా అని నేను అడిగాను లేదు స్వామీజీ అని అయితే ఏముంది అడిగాను మట్టి ఉంది అని అన్నావు మరి పోయి అది తర్వాత వస్తాను మంచి నెలది కొండేది చెప్పండి ఇప్పుడు కొండ ఎక్కడ నేను నాకు కొండ కనపడడం లేదు మట్టి అన్నాడు మీరు లేదు స్వామిజీ కొండే కనపడుతుంది మాకు అన్నారు మట్టి లేకుండా కొండ కనపడుతుందని కానీ నేను అడిగాను లేదు స్వామిజీ మట్టి ఉండేది అన్నారు మీరు ఇప్పుడు నేను అడుగుతున్నా రెండూ యాక్సెప్ట్ చేస్తున్నా మీరు చెప్పింది నేను యాక్సెప్ట్ చేస్తున్నా ఏది కుండ ఉంది అనేది రెండవ స్టేట్మెంట్ ఇచ్చారు చూసారా మీరు అది నేను యాక్సెప్ట్ చేస్తున్నా ఎందుకని మట్టి లేకుండా కొండను చూడగలరా అని నేను అడిగినప్పుడు లేదు స్వామీజీ అక్కడ ఉండేదంతా మట్టి అను అని ఇప్పుడు అంటున్నా మొదటి స్టేట్మెంట్లో ఉన్న కొండ ఇప్పుడు ఎక్కడుంది అంటున్నా ఇప్పుడు మట్టి నేను చెప్పిన తర్వాత మీకు మట్టి కనిపిస్తా ఉంది కుండ ఉంది కదా ఇప్పుడు చెప్పండి కొండ ఎక్కడుంది లేదని అనడం లేదు నేను కుండ ఎక్కడుంది మట్టి మీద ఉంది అది కుండ మట్టి మీద ఉంది జస్ట్ రీసన్ ఇదేంటిది ఇది కూడా తెలీదా ఇస్తే తెలుస్తుంది చెప్పండి వాచ్ వాచ్ కదా వాచ్ ఎక్కడుంది ఇప్పుడు టేబుల్ మీద ఉంది కొండ మట్టి మీద ఉంది వాచ్ టేబుల్ మీద ఉంది టేబుల్ మీద ఉన్నటువంటి వాచ్ని తీసేస్తున్నాను ఇప్పుడు మీరు మట్టి మీద ఉండే కొండదేంటి Is it on the clay? Is pot on the clay? Tell me. Some meat, some meat, some meat, some meat. Meat is my point. And, what is the meat? If you have the meat, you have the meat, you have the meat. If you have the meat, some meat, some meat. మీరు మట్టి మీద నుంచి కొండని తీసేయండి ఎవరైనా వస్తారా ఎక్కడికి తీయడం ఈజ్ ఇట్ ఆన్ ద క్లే అంటే నో ఆన్ ఈజ్ అబాలిష్డ్ ఇప్పుడు చెప్పండి ఈజ్ ఇట్ ఇన్ ద క్లే మట్టి మీద కొండ ఉందా అన్నాను అవును అన్నారు అసలు మా ఇళ్ళే అన్నారు ఎక్కడ ఉందంటే పైన ఉన్నాను పైన అంటేనే వచ్చింది నాకు ఆలోచన మట్టి మీద కొండ ఉందని ఇక్కడ నుంచి నాకు వినిపించింది ఎక్కడో అప్పుడు నేను అడిగాను ఇదిగో ఇక్కడ పైన మీదంటే ఇది కదా ఇది మీద ఉండేదాన్ని తీసేస్తాను అయితే నువ్వు మట్టి మీద కొండ ఉండేటప్పుడు దీన్ని తీసేయగలవా మట్టి మీద నుంచి అంటే మట్టి మట్టిగానే ఉండాలా కొండ వేచేసారు చేయగలవా అన్నాను చేయలేమని స్వామీజీ అన్నారు సో ఆన్ పోయింది మీద ఇప్పుడు ఇన్ ఇస్ ఇట్ ఇందలే కొండ లేదా ఈ మట్టిలో లేదా కొండ ఈ కొండ మట్టిలో లేదా అంటున్నాను ఇప్పుడు కొండ మట్టి మీద ఉంది అనేది తప్పని తేలిపోయింది మట్టిలో కొండ ఉంది కాదంటారా మట్టి మీద కొండనప్పుడు తీసేయలేవంటున్నా మట్టిలో కుండ మట్టిలో కొండ ఉంది లేకపోతే ఎట్లా వస్తుంది బయటికి ఓకేనా మట్టిలో కొండ ఉండేది మట్టిలో ఉండేది మట్టే కదా మట్టి నుంచి నువ్వు చేస్తే కొండ రావచ్చు దట్స్ ఎ డిఫరెంట్ థింగ్ మట్టిలో కొండ ఉంది ఏడుంది మట్టిలో ఏది ఉన్నా కాబట్టి ఈజ్ ఇట్ ఇన్ దో సార్ నో ఇన్ నో ఆన్ అదే మట్టి కొండ రూపంలో ఉంది కమా ఈ కుండ వెయిట్ ఫోర్ హండ్రెడ్ the weight of this pot is 400 grams weight of the clay anta ha huh? 400 grams matti 400 grams <laughs> kundha 400 grams nu cheptunnadu matti enta annanu nenu 400 grams annavu konde ant ippudu weightless ఫోర్ హండ్రెడ్ వాట్ ఈస్ pot వెయిట్ దానికి నాలుగు వందలు దీనికి నాలుగు వందలు ఎనిమిది వందలా కాబట్టి కొండ ఏదైతే ఉందో దీన్ని తూచినప్పుడు వెయిట్ చేసినప్పుడు నాలుగు వందల గ్రాములు వచ్చింది ఏంటంటే దీన్ని నేను పగలగొట్టి బాగా పౌడర్ చేసేస్తాను దాన్ని తీసుకెళ్ళి స్కేల్లో పెడితే ఎంత వస్తుంది అని అంటే నాలుగు వస్తుంది సో ది వెయిట్ ఆఫ్ ది పాట్ ఈ ది వెయిట్ ఆఫ్ ది క్లే ఓకే కాబట్టి క్లే ఏదైతే ఉందో మట్టి దాని బరువు నాలుగు గ్రాములు కుండ బరువు ఇప్పుడు చెప్పనా కుండ ఏంటో బరువే లేనకుండా మట్టి మీద కాకుండా మట్టి లోపల కాకుండా ఉంది అది ఉన్నట్ట లేనట్ట బరువే లేకుండా ఉండేది ఎట్లా అంటున్నాను నేను మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి దేనికైనా ఒకటి ఉందంటే బరువు ఇప్పుడు ఇది ఉంది ఇట్లా ఇట్లా ఉంటుంది కదా ఇది ఉంది ఎందుకని దీనికి బరువు ఉంది అదే కనుక దీనికి మించిన బరువు గనక గాలి కనుక ఇక్కడ పెట్టి ఫ్యాను సర్రని కనుక దాన్ని లేపింది అంటే ఇది ఎగిరిపోద్ది అందువల్ల ఏం చేస్తాము వెయిట్ పెడదాం పేపర్ ఎగిరిపోతుంది కనుక పేపర్ వెయిట్ సార్ ఎందుకని దీని వెయిట్ సరిపోదు కనుక కానీ వెయిట్ లేకుండా ఇది కూడా లేదు మరి నాలుగు గ్రాములు మట్టి అయినప్పుడు కుండ లేకుండా పోయిందని అంటా ఉంటే అస్సలే లేకుండా పోయింది వెయిట్ లేకుండా వెయిట్ దేనికైతే లేదో అది ఉన్నా లేనట్టే ఏదైనా ఉండాలి వెయిట్ అది ఎంత అనేది వేరే దాన్ని ఇంత నువ్వు మెషర్ చేయలేకపోవచ్చు నువ్వు మ్యాథమెటిక్స్ అందకపోవచ్చు అథమెటికల్ ప్రోగ్రెషన్లోకి ఇది రాకపోవచ్చు బట్ ఇట్ మస్ట్ హ్యావ్ సమ్ వెయిట్ ఇప్పుడు నేను అడుగుతున్నా కొండ చూసారా కుండమి ఉన్నది ఏదో అది మిథ్య కాని తత్త్ అర్ధక్రియ అది తత్త్ అది ఏదైతే ఉందో అర్ధక్రియ వ్యవహార యోగ్యత్వం ఉంది దానికి నువ్వు మంచి నీళ్ళు ఏమంటే ఇది తీసుకొని వచ్చి నువ్వు తాగచ్చు మట్టిలో తెచ్చుకోలేవు ఈ అర్ధక్రియ నడుస్తూ ఉంది గనక వ్యవహార యోగ్యత్వం నడుస్తూ ఉంది గనక ఉండని భాంతు అది ఉంటే నీకు వచ్చే నష్టం ఏంటి కానీ సత్యం ఏంటి అన్నప్పుడు వాచారంభణో వికారో నామదేయం నామధేయం ముత్కేచ్చేవా సత్యం ఇప్పుడు ఉదాహరణ ఉంటే ఒక సౌండ్ అయం ఘటహ అయం ఘటహ ఇది కుండ అదేంటది అభిధానం ఇదేంటిది అభిధానం ఒక వస్తువు ఉంది దాని యొక్క పేరు కుండ అనేది ఘటహ పేరు అయం ఘటహ ఇది కుండ అనగానే ఒక ప్రత్యయం లోపల కనపడింది రూపం కాదా మనసులో కంటికేమో రూపం కనపడతా ఉంది మనసులో ప్రత్యయం అన్నాను నేను భావన ఏం భావన ఘట భావన కుండ భావన ఏదైనా నువ్వు తీసుకో అయం పట పట భావన అయం పుష్ప పుష్ప భావన కదా సత్యం సత్యం అభిదానం కదా పేరు కదా సత్యం శబ్దం కాదా ఈ మాట అన్నప్పుడు నీ మనసులో ఏ భావన వస్తుంది చెప్పు నాకు అది అభిధానంగా ఉంది ప్రత్యయం దగ్గరకు వచ్చేటప్పటికీ అక్కడ భావన ఏర్పడడం లేదు అయం ఘటహ అంటే ఘట భావన వచ్చింది పటహ అంటే పట భావన వచ్చింది వస్త్రం అది కనపడుతూ ఉంది మనసులో సత్యం ఆ సత్యం ఏంటో దాని భావన రావడం లేదు అందువల్ల అందువల్ల బోధనా విధి గురువు బోధించడంలో వస్తుందే గాని ఇంకొక విధంగా అది వచ్చేందుకు అవకాశం లేదు ఇది ఒక పదానికి అర్థం నీ మనసులో కనపడచ్చు కానీ సత్యం మాత్రం గురువు బోధించడంలో నీకు వస్తుంది కానీ అంతకన్నా వచ్చేందుకు అవకాశం లేదు కనుక ఇప్పుడు ఇంతకు మళ్ళీ వస్తున్నా ఈ కుండ ఉందా లేదా సదసద్భ్యాం చూడండి తమాషా శాస్త్రం చెప్పుండాలే మీకు సదసభ్యాం అనిర్వచనీయం సత్ అసభ్యాం ఇది ఉన్నది లేదు కుండ ఉన్నది కుండ లేదు కుండమిథ్యగా ఉన్నది నామరూపాలతో కుండ సత్యంగా లేదు సదసభ్యాం సత్ అసద్భ్యాం అందువల్ల నిర్వచించడానికి అవకాశం లేదు గనక అనిర్వచనీయం మాయా మాయని నిర్వచించడానికి అవకాశమే లేదు ది పాటిస్ చూడండి ఘటహస్తి ది పార్టీస్ అంటే ది క్లే ఈస్ అంతేనా ది పార్టీస్ కుండ ఉంది అంటే మట్టి ఉంది మట్టి లేకపోతే కుండ చెప్పేది ప్రతి దాంట్లో అగ్ని అగ్నిరస్తి వాయురస్తి వేదస్తి ఎక్కడైనా సరే ఉన్నది అంటే అది ఉండాలి ఆ ఉండేది ఏదో ఆ ఉన్నది మట్టి కాబట్టి ఘటహస్తి కుండ ఉంది అని చెప్పినప్పుడు ఆ ఉన్నది ఏదో మృతికెచ్చేవా సత్యం ఓకే కాబట్టి ద పాటి నాట్ అది మీరు చెప్పేది పైన కొన్ని ఉందని దీన్ని పక్కన కొట్టేశావనుకోండి అప్పుడు కొండుందా క్లేజ్ క్లే ఈజ్ వియదస్తి సదస్తి వియత్ నాస్తి సద్స్తి అగ్నిరస్తి సదస్తి అగ్నిర్నాస్తి సదస్తి వాయురస్తి సదస్తి వాయు నాస్తి సదస్తి ఆ సత్ ఏదైతే ఉందో సో అది ఎప్పుడు ఉంది కనుక ఈజ్ ఈజ్ సత్ ఈజ్ సత్ ఫాట్ ఈజ్ నాట్ సత్ ఈజ్ సత్ దట్ ఈ అస్థి ఓకే దీన్ని ఇట్ ఈస్ అమేజింగ్ అమేజింగ్ how the great acharyas darshana acharyas shadshana acharyas the great logicians miss this reality asretla miss <laughs> out aundaru etla dvaita ane boothunnaru ledha ardhame gaavadam ledhu ippudu mee clear ayipoyindad anukuntunnan cheppandi okala kundato gaana clear ga avutire baane edthukonostha adi gaadu clear ah adhi ఉన్నది సత్యంగా ఉన్నదానికి మంచి ఉండేటువంటి డిఫరెన్స్ ఇది సదద్వైతం ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణముదక్ష్య పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవాసిష్య శా శా